రాజమణస్పత ఆనశ్వం వన్నోే సాధన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతందే గురుపరంపరా్యాయొ మమాంగాని వాక్ ప్రాణశక్షుస్మో బలమింద్రియాణ సర్వాణి ్రహ్మపనిషదం మాహం బ్రహ్మ నిరాకరయా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణేష్ తాత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్యి సంతు సంతుాంతి శాంతి సోహం భగవ మంత్రవివాస్ శ్రుతం హే భగవృశేభ్యరతి శోకమాత్మవితి సోహం భగవశామా భగవాన్ శోకస్ పారం తారయత్తి చైకించైత అధ్యగేష్టా నామైవై నీవు చదివిన ఈ చదువులన్నీ కూడా నామమాత్రమే నామైవ ఏతీ నామే నామము అంటే కేవలము ఒక అభిధానము కనుక अभिधेयानी सूचि अंतरू मे का अभिधेयर अंत रूपमी विकार ओ समय पुटी ओ कल में पुटी मो कथार्थ तत्व काजालेपटी अनात्म वस्तु अनात्मदे रमितट वत्मतत्वा मानवड़ को కొల్పోయి అనాత్మయను విహరించి విహరించి విహరించి దాంట్లోనే సారం ఉందనుకుని మనిషి దాని వెంట పడి పడి పడి జీవితం పూర్తయిపోతుంది జీవితం పూర్తయ్యేప్పటికీ తనకు ఈ డెబ్బై ఎనభై తొంభై ఎంతకాలం ఉంటే అంతకాలం జీవితంలో నేను సంపాదించుకున్నది ఏమిటి నాది అనదగ్గది ఏది ఇప్పుడు నా దగ్గర మిగిలి ఉన్నది అని చూసుకుంటాడు చూసుకుంటే తన దగ్గర నాది అనదగ్గది ఏది లేదు అని తెలుసుకుంటాడు తెలుసుకుని ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని తట్టుకోలేకపోతాడు ఎందుకంటే ఇంతవరకు నాది నాది నాది నాది అని అనుకుంటూ బతుకుతాడు అన్నిటినీ పోగేస్తాడు తాను పోగేసినవన్నీ కూడా తన కళ్ళ ముందే ఏది నాది కాదు అనే విషయాన్ని తను గ్రహిస్తాడు ఆ జ్ఞానాన్ని తట్టుకోలేటప్పుడు ఎందుకంటే వైరాగ్యం అనేది ఎదగడం జీవితంలో రాగమే కానీ వైరాగ్యం ఎదగడం కాబట్టి గుండె పగిలి మరణించేటట్లు అటు ఆస్తితో వస్తుంది ఇంకేతను ఈ సంసారం అంత లోతుగా పడకూడదు ఇల్లు వాజిలి డబ్బు దశకం కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అంటూ ఇలా మరీ లోతుగా దాంట్లో పీకుల దాకా కూడుకుపోతే చాలా భయంకరమైన స్థితి అంటే అందరూ సన్యాసం ఉంచుకోవాలని నా అభిప్రాయం కాదు అంత వైరాగ్యంతో జీవించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమవుతుంది అలా కాకుండా ఆత్మస్వరూపాన్ని ఒకంత తెలుసుకోగలిగినట్లయితే తనకు మృత్యువే లేదు అనే వివేకంతో దేహమును విడిచిపెట్టేసి పరమేశ్వరుడున్న ఐక్యమవుతాడు కాబట్టి మంత్ర ఉంటే సంసారానికి సంబంధించినవి ఇహపదాలకి సంబంధించినవి మాత్రమే గుప్పిట పట్టేసి నేను సర్వాన్ని సంపాదించాననుకుంటే చాలా పొరపాటు సో నామై వైత నీవింతదాకా వల్లించిందంతా కూడా కేవలము నామ మాత్రమే నామము మాత్రమే వికారము మాత్రమే ఇది యథార్థము కాదు అని ఆయన అంటాడు ఆ ప్రకరణలో ఉన్నాము శృత మాగమ జ్ఞానం అస్య్యేవహి యస్మాత్ మే మమ హీ అంటే యస్మాతనర్థం మే అంటే మమానర్థం అదే ఆ పదాది పదార్థం భగవద్ృషేభ్యుస్మత్సదృశేభ్యరతి అతిక్రామతి శోకం మనస్తాపృతం అకృతార్థబుద్ధితాం ఆత్మవితి అత ఆత్మవిత్ శోకం తరతి ఆత్మస్వరూపము తెలుసున్నవాడు శోకమును దాటివేస్తాడు శోకము అంటే భూర్మని అడవడమని కాదు తనలో ఒక వెలితి వ్యక్తికి అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఒక్కడు ఉన్నాడనుకోండి ఒక్కడు ఉన్నప్పుడు నాకు ఏమీ తోచటం లేదు అంటాడు ఏమిటి ఒక్కడు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతాడు మనిషి ఒక్కడు ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్నాడంటే అర్థం ఏంటి తనతో లేక తనలో తాను ఉండలేడనమాట ఈ లోపల ఎవరైనా తోడు వచ్చారనుకోండి ఇద్దరు ముగ్గురు పోవేసి ప్యాకెట్ ఆడాడు అనుకోండి లేకపోతే ఏదైనా క్లబ్కో దేనికో వెళ్ళాడు అనుకోండి వెళ్తే అప్పుడు ఏం చేస్తున్నాడనమాట తనలో తాను ఉండలేడు తనతో తాను ఉండలేడు తన నుంచి తాను దూరంగా వెళ్ళిపోవటానికి ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటాడు కాబట్టి మంచి లేక ఆనందము అనేది తన బయటే ఉంది కానీ తనలో తాను తనతో తాను ఏమీ లేదు శూన్యం వెలితి లోటు ఇది మనిషిని చాలా మౌలికంగా బాధించేటువంటి శోకం అది ఒకటి తర్వాత జీవితంలో ఇది మనస్తాపం అని అంటారు మనస్తాపం ఒక రకం మనస్తాపం సో తనలో తనకు కృతార్థ బుద్ధి ఉండదు సో మనిషి ఎంత సాధించినా లౌకిక విషయాలని ఎన్ని సాధించినా ఎన్ని సంపాదించినా ఆ పూర్ణమైన తృప్తి నేను కృతార్థుడనైపోయాను పూర్ణుడనైపోయాను నాలో ఇంకా ఏ రకమైన వెలితీ లేదు అనేటువంటి తృప్తి మనిషికి సుతరాము కలుగదు నేను చూస్తూ ఉంటాను నాకు ఆశ్చర్యం వస్తుంది ఈ టెన్నిస్ ఆడుతూ వాడు మంచిగా అభివృద్ధికి వస్తాడు టెన్నిస్ నెగ్గుతాడు ఏదో యుఎస్ ఓపెన్ లేకపోతే ఫ్రెంచ్ ఓపెన్ అంటే ఏదో నెగ్గుతాడు నెగ్గితే ఓ రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఏదో ఒక మ్యాచ్ నెగ్గి మళ్ళీ ఇంకోటి నెగ్గుతాడు ఇంకొకటి నెగ్గుతాడు ఇంకొకటి నెగ్గుతాడు ఆఖరికి ఇప్పటివరకు ఎంత సంపాదించాడో తెలిసినా వంద కోట్ల రూపాయలు సంపాదించాడు ఇప్పటివరకు సంపాదించింది అది ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాడు ఇప్పుడు ఇంకొకటి నెగ్గాలి నెగ్గి ఇంకో కోటి రూపాయలు సంపాదించాలి ఆ పేరు ప్రతిష్టల మీద కూడా ఒక సంపాదించాలనే ఆకాంక్ష ఉంటుంది అదంతా మంచిదే కానీ ఇంకా శరీరము కొత్త కొత్త వాళ్ళందరూ ఎంత వస్తూ ఉంటారు కొంచెం వయస్సు మళ్ళుతుంది ఇంకా వీడు ఆడలేడు వీటి సంప్రాసన ఉండేవాడు ఇంకా ఆ రీతి ఓపిక లేదు ఈ కురతగా వచ్చిన కుర్రాళ్లు ఓడించేస్తూ ఉంటారు దాంతో మనిషి ఎంత భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తుందంటే ఆశ్చర్యం నేను చూశాను ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉండి ఆ ఇనీషియల్ స్టేజెస్ లో మళ్ళీ దానికోసం ప్రారంభం చేసి ఇనీషియల్ స్టేజెస్ ఓడిపోయి సైకలాజికల్ గా కృంగిపోయి సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళలాగా దుఃఖిస్తారు అలా దుఃఖిస్తున్నది ఎవడు ఏడు టైటిల్స్ నిగ్గి ప్రపంచంలో టెన్నిస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరు రాసి ఇట్లా చేసుకుని డైమండులు పొదిగిన బ్యాట్ సంపాదించి ఇన్ని చేసి పది కోట్లో వంద కోట్లో రూపాయలు సంపాదించిన వాడు నేను సర్వస్వాన్ని కోల్పోయానన్నట్టుగా దుఃఖంతో కులింగిపోతున్నాడంటే ఎవడండి ఎవడు కృతార్థుడు ఎవడ ఈ చెప్పండి నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను నేను కృతార్థుడనైనాను అని అనగలిగిన వాడు ఎవడో చెప్పండి మీరు ఎవ ఎంత స్థాయికి వెళ్తే ఎంత ధనాన్ని సంపాదిస్తే ఆ మాట అనగలడు మనిషి ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే ఆ మాట అనగలడు దానికి ఒక అవధేమన ఉంది అసలు నేను కృతార్థుడనైనాను అనే మాట అనగలిగిన మునగాడు ఎవరినో ఒకని చూపించండి అవి వంటూ ఆ వ్యక్తిని చూసి నేను ధనం పెట్టాలనుకుంటున్నా నేను కృతార్థుడనైనాను అంటే ఈ సంసారంలో మీరు సాంసారికమైన విషయాలని ఎన్ని సంపాదించినా అక్కడికి రెలిజియస్గా కూడా మీరు ఎన్ని యజ్ఞాలు యాగాలు తీర్థాలు క్రతువులు ఎన్ని చేసినా కూడా నేను కృతార్థుడనైనాను అనే భావన కలగదు ఎందుకంటే ఎందుకు కలగదంటే బాహ్యం ద్వారా ఆంతరాన్ని నింపే ప్రయత్నం మీరు చేసుకున్నంత కాలము వ్యక్తి అకృతార్థుడుగానే మిగిలిపోతాడు వాడికి కృతార్థ బుద్ధి కలగదు మరి కృతార్థ బుద్ధి ఎప్పుడు కలుగుతుంది ఆత్మ నిత్యము పూర్ణము అని వీడు తెలుసుకోవాలి ఆత్మ పూర్ణము తెలుసుకోగలుగుతాడు బాహ్యము వెంట పడటం మానేసినప్పుడు వీడికి అంతరాన్ని తరిచి చూసేటువంటి ఒక అవకాశం లభిస్తుంది అప్పుడు వాడికి సాక్షాత్కారం అవుతుంది నేను పూర్ణుడను అనే సాక్షాత్కారం కలుగుతుంది నాలో ఏ లోటు లేదు అని అలాగది సెల్ఫ్ కాన్షియస్ గా ఉండదు నాలో ఏ లోటు లేదు అని ఊరంతా కొమ్ము కోట కొమ్మ ఎక్కి చెప్పాడు అలాగా దాన్ని సెల్ఫ్ కాన్షియస్ అంటారు ఈ సెల్ఫ్ కాన్షియస్ అనేది ఏంటంటే మీరు ఒక లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నారనుకోండి సంపాదించారనుకోండి యూ బికమ్ సెల్ఫ్ కాన్షియస్ మీరు బాహ్యం నుంచి సంపాదించిన సందర్భంలో ఇదిగో ఇదంతా నాది అనే ఒక సెల్ఫ్ కాన్షియస్ ఫీలింగ్ ఉంటుంది ఈగో బేస్డ్ సెల్ఫ్ కాన్షియస్ మీరు బాహ్యం నుంచి సంపాదించడానికి ప్రయత్నం చేసి పోగొట్టుకున్న సందర్భంలో కూడా ఇదిగో నేను పోగొట్టుకున్నాను అనే దుఃఖంతో కృంగిపోయేటువంటి ఈగోయిక్ సిచ్యువేషన్ ఉంటుంది ఆ సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది కానీ ఏకామనా లేకుండగా బాహ్యంతో సంబంధం లేకుండా తనలో తాను పూర్ణంగా నిలిచి ఉన్న స్థితిలో ఇదిగో నేను పూర్ణంగా ఉన్నాను అనే సెల్ఫ్ కాన్షియస్ ఉండదు అది ఆ స్థితిని వర్ణించదగ్గర దాన్ని పాజిటివ్ పూర్ణత్వాన్ని పాజిటివ్ వర్ణించడం కుదరదు ఇదిగో నేను పూర్ణుడను అనే పాజిటివ్ డిస్క్రిప్షన్ కుదరదు దానికి ఎంతసేపేటంటే మనిషికి తనలో తనకు అనుభవానికి వచ్చేటువంటి వెలితి లోటు తాపము దుఃఖము ఏదైతే ఉన్నదో భయము ఇవేవైతే నెగిటివిటీస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా పటాపంచలైపోయి వాడు పౌర్ణుడుగా నిలిచి ఉంటాడు అది ఆత్మసాక్షాత్కారం అది ఇట్ ఈజ్ లైక్ ఫ్రూట్ బికమింగ్ రైప్ ఇట్ ఈజ్ ఇట్స్ ఎ ప్రాసెస్ and it's a growth. Shriya loa arojya moa nadi, yeppudu goa osthundi ante, it's a process and it's a growth. Adedo, wakha kshanala ga vachinnettu ga koda chappatshu, ae got a process laga koda. Negativities iki sammadhinjin anta matikti, it's a process. Gradual ga negativities anitni koda. Negativities ante, nakaraatma kamayana bhava jala adne, troshiputshuta. So, dharaki sammadhinjin anta matikti, it's a gradual process, like ripening of a fruit. వస్తుతత్వాన్ని సం సంబంధించినంత మటుకి ఇట్ ఇస్ అన్ ఎక్స్ప్లోషన్ అపూర్ణత్వము హీ ఎంజాయ్స్ ఇట్ లై కెన్ ఎక్స్ప్లోషన్ సో ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు మాత్రమే కృతార్థుడవుతాడు సో ఆత్మవిత్ సో శోకం అతిక్రామతి శోకం అంటే మనస్తాపము అకృతార్థ బుద్ధిత నేను కృతార్థుడను కాదు అనే బుద్ధిని అతిక్రమిస్తాడు నేను ఇక్కడికి వచ్చే ముందు బిల్ గేట్స్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ జరిగాను బిల్ గేట్స్ అంటే ఆయన ప్రపంచంలో ఎక్కువ ధనవంతుడు మైక్రోసాఫ్ట్ కంపెనీకి అధిపతి చాలా పెద్ద కంపెనీ గొప్ప కంపెనీ కానీ ఆయన ఆర్టికల్ ఆయన రాసిన మాటలు చదివితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ విస్తా అనే కొత్తది టూ లోనో టూ ఎండ్ లోనో రిలీజ్ చేయబోతున్నారు దానికోసం ఆయన పడుతున్న పాటలు ఇన్ని అన్ని సమావేశాలు పెట్టేసి మార్కెటింగ్ పీపుల్ అందరినీ సమావేశపరిచి ఇది తయారు కాబోతోంది ఇంకా మార్కెట్లోకి వస్తుంది మనం దీన్ని బాగా అమ్మాలి బాగా ధనాన్ని సంపాదించాలి అని తాను ఎక్సైట్ అయిపోతా వాళ్ళందరినీ ఎక్సైట్ చేస్తూ వాళ్ళకి టార్గెట్లు ఇచ్చేసి తనకి తాను టార్గెట్ పెట్టేసుకుని చాలా కష్టపడిపోతూ స్ట్రెస్ పడిపోతూ ఎక్సైట్ అయిపోతూ ఉన్నాడు అప్పుడు అనుకున్న బిల్ గేట్స్లో కూడా కృతార్థ బుద్ధి లేదు ఆ ఇంకే కృతార్థ బుద్ధి లేకపోతే ఈ ప్రపంచంలో ధనం ద్వారా కృతార్థ బుద్ధి ఎవరు సంపాదించగలుగుతాడు ధనం ద్వారా కానీ అధికారం ద్వారా కానీ పేరు ప్రఖ్యాతుల ద్వారా కానీ కృతార్థ బుద్ధిని మనం సంపాదించగలము అని అనుకుంటే అంత పొరపాటు అదే కానిపోవట్లేదు అసలు ఆ ప్రయత్నం అర్థం ఏంటంటే వాడు అకృతార్థ బుద్ధితో ఉన్నాడు అనర్థం అదే శోకం ఆ శోకాన్ని అకృతార్థబుద్ధి అనే శోకాన్ని తరించటానికి ఉపాయం ఏమిటంటే ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుకున్నతయే హం అనాత్మవిత్వాగవ శోచామీ బుధ్యా సంతప్యే సహా అహం అట్టి నేను అట్టి నేను అంటే ఇన్ని శాస్త్రములను ఇన్ని వేద వేదాంగములను అన్నిటినీ కూడా వల్లించినటువంటి అట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను సర్వము అనాత్మరూపంగానే మిగిలి ఉన్నాయి అనాత్మవిత్వా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోని వాడనగుట వలన హే భగవ పూజనీయుడైన ఓ సనత్కుమార శోచామి నేను శోకిస్తూనే ఉన్నాను అంటే ఆ సంతాపాన్ని పొందుతూనే ఉన్నాను ఎందుకు ఈ సంతాపము అకృతార్థ బుద్ధ్యా సంతప్యే ఇప్పుడే చెప్పాను మీకు చాలా ఎక్సైట్ అయిపోయి చాలా స్ట్రెస్ఫుల్ గా అయిపోతున్నాడు అంటే అర్థం ఏమిటి తనకింకాథబుద్ది రాలేదు ఇప్పుడు ఈ కృతార్థ బుద్ధి ఎప్పుడు వస్తుందనుకుంటున్నాడు ఆయన మైక్రోసాఫ్ట్ విస్తాని రిలీజ్ చేసి వాటిని ఈ మధ్యన మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్స్ బాక్స్ అని ఒకటి ఒక సాఫ్ట్వేర్ ఒకటి రిలీజ్ చేసి ప్లే స్టేషన్ అంటే టీవీలో కనుక ఈ సాఫ్ట్వేర్ ని మీరు లోడ్ చేసినట్లయితే ఆ బాక్స్ పట్టుకుని ఆ టీవీలో ఆటలు ఆడొచ్చు వీడియో గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు ఎక్స్ బాక్స్ అనే దాని పేరు ఎక్స్ బాక్స్ ఈ పిల్లలు యంగ్ పీపుల్ పట్టుకుని వాళ్ళు ఆటలాడుతూ ఉంటారు ఆటలాడడం అంటే వీధిలోకి వెళ్ళి పరుగులు ఎత్తి కడబడ్డే ఆటలు కాదు రోగాలు వచ్చే ఆటలు రోగాలు వస్తాయంటే వీడు సోఫాలో కూర్చుని ఆడుతూ ఉంటాడు సోఫాలో కూర్చుని ఆట ఆడి అంచేతనే పిల్లలకి డయాబెటీస్ వచ్చేస్తుంది మీరు గమనించరా న్యూయార్క్ నగరంలో ఈ మధ్యకాలంలో పెద్ద ఇష్యూ ఏంటంటే డయాబెటీస్ అన్ని మిగతా అన్నీ హార్ట్ అటాక్లు క్యాన్సర్లు అవన్నీ పక్కకు పోయాయి ఇప్పుడు డయాబెటీస్ ముందుకు వచ్చింది ఒక అమ్మాయిని చూశాను నేను పదిహేను ఏళ్ళండి ఆ మాట చెప్పకపోతే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అమ్మాయిగా ఉంటుంది అంత దొడ్డుగా ఉంటుంది పదిహేనేళ్ల వయస్సు ఏం చదువుతున్నావమ్మా అంటే ఎయిత్ గ్రేడ్ అనో నేను ఇంకా ఏదో పిహెచ్డీ ఏమండి రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం షీ హ్యాస్ టు టేక్ ఏ పిల్ డయాబెటీస్ పిల్ షీ హ్యాస్ డైబెటీస్ అండ్ ఆ డయాబెటీస్ రావడానికి కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అమ్మాయిని చూస్తే అసలు విషయం ఈ అమ్మాయి నాకెంతో జాలి వేసింది అది ఒక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న వయస్సులో అనారోగ్యం పదిహేనో సంవత్సరంలో డయాబెటీస్ అంటే ఎప్పటికీ తెలియదు సో అలా ఎందుకు తయారయ్యారంటే ఇదిగో ఈ ఎక్స్ బాక్స్ ఈ బాక్స్ పట్టుకోవడం చిప్స్ డబ్బా డబ్బా పక్కన పెట్టుకోవడం ఆ చిప్స్ తింటూ ఉండటం ఈ బాక్స్ తోటి ఆడుతూ ఉండడం వీళ్ళేమో ఆడక్కర్లా ఆ స్క్రీన్ మీద లో పిచ్చి గేమ్స్ వీడియో గేమ్స్ ఈ ఎక్స్ ని మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసింది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఏరియా మార్కెటింగ్ ఏరియాలో వీడియో గేమ్స్ లో వాళ్ళకి పెద్ద షేర్ ఉంది మామూలు విండోస్ కాకుండా టేబుల్ టాప్ విండోస్ కాకుండా వీడియో గేమ్స్ షేర్ అది రిలీజ్ చేశారు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ బాక్సెస్ ఎన్నో రిలీజ్ చేశారు అన్నీ అమ్ముడిపోయాయి ఏది మిగలేదు అన్నీ అమ్ముడిపోయాయి ఒక్కొక్క బాక్స్ నాలుగు వందల డాలర్ లో ఇద్దాం అది బిజినెస్ సీజన్ క్రిస్మస్ కి ముందు రిలీజ్ చేశారు అన్నీ అమ్ముడిపోయాయి మైక్రోసాఫ్ట్ రేడే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈ అంత తృప్తి కలుగుతుంది చెప్పండి ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారు జీతాలు తీసుకుంటున్నారు ఎంత ఎంత జీతాల పూర్వం వాళ్లు వీళ్ళు తీసుకునే జీతంలో పదో అంత జీతం తీసుకుని ప్రశాంతంగా జీవించేవారు వీళ్ళకి ఎంత జీతం వస్తే తృప్తి కలుగుతుందో మీరు చెప్పండి నాకు కాబట్టి ఇదంతా కూడా ఓ పెద్ద వ్యామోహం అలాగే మీరు రెలిజియన్ కూడా ఇదే అప్లై అవుతుంది నాలుగు సందర్భంలో లౌకికమైనటువంటి భోగభాగ్యాలకి అప్లై అవ్వట్టుగానే రెలిజియన్ కూడా అంటే ఏంటి మీరు తీర్థయాత్రలు యజ్ఞాలు యాగాలు పుణ్యాలు దానాలు ధర్మాలు ఇవన్నీ అవన్నీ చేసుకోదంటే లౌకికం మాత్రం సంపాదించుకోవద్దా సంపాదించుకోవాలన్నీ చేసుకోవాల్సిందే కానీ ఆ అకృతార్థ బుద్ధితోటి నేను ఇంకా కృతార్థుడని కాలేదు అనే ఆ ఒక వెలిపి తనలో తనకి అనుభవానికి వస్తూ ఉంటుంది తద్వారా మనిషి శోకాన్ని పొందుతూ ఉంటాడు దాని నుంచి మాత్రం నేను బయటపడలేకపోయాను అని నారదు అంటున్నాడు ఇన్ని స్వరూపుని ఇంకా పురాణాలను నేను తీసుకురావట్లేదు ఉపనిషత్తు గాథని ఉపనిషత్తు గాథ దగ్గరే టెవిట పురాణాన్ని కూడా దానికి జోడించినట్లయితే నారదుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకుంఠానికి వెళ్ళొచ్చు విష్ణు పక్కన లక్ష్మీదేవి నిలబడి ఉన్నప్పుడు ఏకాంతంలో ప్రవేశించేసి వాళ్ళిద్దరి పక్కన నిలబడే యోగ్యత అధికారం ఈయనకొక్కడికే ఉంది ఆ జైవిజీవులు గేట్ దగ్గర కాపలా కాసి వాళ్ళు నారదున్ను మినహాయించి మిగతా వాళ్ళ సంతకుమారులు కూడా ఆపేశారు కానీ నారదుడిని ఆపరు అని ఇలాగే ఇంకా పురాణ గాథల్లో ప్రవేశిస్తే ఇంకా ఆ అలా చెప్పుకుంటూ పోవచ్చు నేనా దాంట్లో ప్రవేశించట్లేదు ఎందుకంటే నారద అనేప్పటికి ఇక్కడ దగ్గర ఇక్కడే ఆపి ఈ స్టాప్ దేర్ ఇంకా పురాణగాథల్లో ప్రవేశిస్తే ఇంకా అలా చెప్పుకుండా పోవచ్చు అంత ఉన్నా కూడా కృతార్థ బుద్ధి కలగలేదు అకృతార్థ బుద్ధితోటే మిగిలిపోయాడు మనిషి ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని ఇంకా ఆత్మపూర్ణము అని తెలుసుకోలేదు కాబట్టి సర్వకాలముల ఎందు నేను అకృతార్థ బుద్ధితో సంతాపమును చెందుచున్నాను అని అంటున్నాడు ఆయన ే అకృతు సర్వ్యే తమ్మా శోకస్ శోకసాగర పారం అంతం భగవాన్ తారయతు ఆత్మజ్ఞానోడు ృతార్థ బుద్ధిము ఆపాదయూ అభయంగమయతు ఇర్థ ఆత్మజ్ఞానము అనే టాపిక్కి ఇక్కడ ఉన్న భాష్యం లాంటి భాష్యం నాకెక్కడా కనపడలేదండి ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో భాష్యం ఆత్మశబ్దము యొక్క విశేషము అర్వాత ఆత్మజ్ఞానము అంటే ఏమిటి వాటి వట్ ప్రాక్టికల్ సిచ్యువేషన్ అన్నది ఇక్కడ ఎంతో బాగా చెప్పారు శంకర్లు ఒక్కొక్క ఉపనిషత్తు భాగంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది భాష్యాల్లో ఎనివే సో నేను అకృతార్థబుద్ధితో సర్వకాలముల ఎందు సంతాపములు చెంది ఉన్నాను తమ్ మాం అట్టినన్ను మా అనేదానికి మాం అన్నది అర్థం అట్టినన్ను శోకస్య పారం తారయతూ మంత్రంలో శోకమునకు ఆవలికి దాటించదరుగాక ఆ తారయతు తరించుట తరించుట అంటే ఒక జలాశయాన్ని ఈ తీరం నుంచి దాటి ఈ తీరం నుంచి ఆ తీరానికి వెళ్ళుట అని అర్థం తరించుట తరించుట అంటారు మన తరించడం అంటే వైకుంఠానికి వెళ్ళిపోవడం కైలాసయానికి అనే సెన్స్ లో వాడతారు కానీ అసలు తరించుట అనే ధాతువుకు అర్థం ఏమిటంటే కాలవో నదో ఏదో దాటుట ఆ పదానికి ఉన్న అర్థం కాబట్టి ఎప్పుడైతే తరింపజేయండి అని అన్నారో తరించడం అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒక జలాశయం రావాలి అక్కడ లేకున్నా మనం తెచ్చిపెట్టుకోవాలి ఆ జలాశయాన్ని ఆ టాపిక్ లో జలాశయాన్ని తెచ్చిపెట్టుకోవాలి పడవను కూడా తెచ్చిపెట్టుకోవాలి లేకపోతే మరి తరించడం ఏంటి ఏమంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి మీకు మిడిల్ ఈస్ట్ కూడా వెళ్ళింది మిడిల్ ఈస్ట్ క్రిస్టియన్ థియాలజీలో కూడా ఈ కాన్సెప్ట్ కనపడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్లిన కాన్సెప్ట్స్ అవన్నీ కూడా వాట్ ఎవర్ సో ఇప్పుడు తరించడం అంటే దేన్ని తరించడం జలాశయము ఏమిటా జలాశయము శోకమే జలాశయం ఇప్పుడు శోకాన్ని చెరువు అందామా నది అందామా సముద్రం అందామా అంటే పోతుంది ఎందుకంటే జీవితం అంతా వీడు అకృతార్థ బుద్ధితోటే బాధపడుతూ ఉంటాడు జీవితం అంతా కూడా సో ఒకప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సంసారాన్ని విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకుని ఇంకో కొత్త సంసారంతో గెలవిలాడుతూ ఉంటారు జనాలు ఉరికే రమణ భగవాన్ రమణ మహర్షి అనేవారు ఇక్కడ నుంచి అక్కడికి మారేమో అంటే ఇక్కడ ఇక్కడ నుంచి హృషికేశ్ వెళ్లారనుకోండి సపోజ్ ఇక్కడ ఇల్లు ఇల్లు వాకి ఖాళీ చేసి ఋషికేశ్ లో ఫ్లాట్ ఒకటి కొనుక్కుని అక్కడికి వెళ్లారనుకోండి అలా చేస్తూ ఉంటారు ఇక్కడ ఇల్లు అద్దెకిచ్చేసి ఋషికేశ్ లో ఫ్లాట్ లో మకాన్ పెట్టడం అక్కడ ఫ్లాట్ ఒకటి కొనుక్కుని మకాం పెట్టడం ఋషికేశ్ లో మకాం పెట్టి వీడు అద్దె సరిగ్గా ఇస్తాడో ఇవ్వడో బెంగ పెట్టుకోవడం అను మొత్తానికి రెజిమెంట్ ఇక్కడ భోజనం వండుకు చేసేవారు అక్కడ ఆశ్రమంలో భోజనానికి వెళ్తారు ఇక్కడ భోజనం వండుకున్నప్పుడు ఉప్పు తక్కువైంది ఎక్కువైందని అని ఉండేది ఆశ్రమంలో వాళ్ళు చేసింది సరిగ్గా ఉంది సరిగ్గా లేదు అని మళ్ళీ ఇవే రాగద్వేషాలు అక్కడ ఉంటాయి తర్వాత ఇక్కడ ఏవో చిల్లర పాలిటిక్స్ ఏవో ఉంటాయి చిల్లర రాగద్వేషాలు రాగద్వేష పాలిటిక్స్ అంటే రాగద్వేషాలే అక్కడ మళ్లీ అలాంటివే ఇంకొకటి ఉంటాయి ఏదో బుక్ స్టోర్ లో వాటితోటి విరోధం లేకపోతే మరో వాటితోటి అనుకూలం ఇలాగేవో రాగద్వేషాలు ఊరిగే రెజిమన్ ఈ రెజిమన్ తీసేసి ఇంకో రెజిమన్ పెట్టారో తప్పిస్తే అల్టిమేట్ గా రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళింది ఏం లేదు అని అనేవారు ఆయన రమణ మహర్షి అలా చెప్పేవారు సో ఆ ఆ శోకము వేషాన్ని బట్టి లేకపోతే స్టేటస్ ని బట్టి ఉండదు వాడు గృహస్థాల పెద్ద సన్యాసాయనో అయితే వేషం ఎలా వేసేయడమో దాన్ని ఉండదు బొట్టు ఎలా పెట్టేయడమో సపోజ్ నేను ఇప్పుడు చాలా చక్కటి విలక్షణమైన బొట్టు పెట్టుకొచ్చాననుకోని ఏమవుతుంది నథింగ్ విల్ హ్యాపీ బొట్టు పెట్టుకోవాలి అంతవరకు అవసరం అంతేగాని ఆ బొట్టు ద్వారా జనాల్ని జయించాలనే ప్రయత్నం అది పెద్ద అనవసరం దానివల్ల ఏమి బొట్టుతోటి మాలతోటి మాల ఒకటి మాల ఒకటి ధరించి మాలతోటి జనాల్ని జయించటం జనాల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయటం ఇప్పుడు మాల వేసుకున్నారనుకోండి చొక్కాకి లోపల వేసుకుంటారా మాల చొక్కాకి బయట వేసుకుంటారా ఎలా వేసుకోవాలి చెప్పండి మాల అసలు నాకు తెలియకడుగుతున్నాను జస్ట్ ఐ వాంట్ టు నో ఆ పర్పస్ ని వర్తింది సో ఇఫ్ యూర్ ది పర్పస్ ఈజ్ టు ఇంప్రెస్ అదర్స్ దెన్ బయట వేసుకోవాల్సి ఉంటుంది ఆ బయట మీరు మాల బయట ఎప్పుడైతే వేశారో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని నేను ఆశ్చర్యపోయాను ఒక యంగ్ లేడీ ఒక నెక్లెస్ ఒకటి చేయించుకున్నారు మా ఆశ్రమంలో ఉంది అమ్మాయే నెక్లెస్ చేయించుకుంది ఆ నెక్లెస్ చేయించి ఆ నెక్లెస్ని ఇప్పుడు అది స్పష్టంగా కనపడి పెట్టుకోవాలి ఇలాగా ఆ నెక్లెస్ పెట్టేసుకుని దాని మీద ఇలా వేసేసుకుంటే ఏమిటి లాభం అలా వేసేసుకుంటే ఏమిటి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ చీర కట్టు కూడా ఎలా ఉండాల్సి ఉంటుందంటే ఈ నెక్లెస్ పూర్తిగా ప్రకటమయ్యి ఉండాల్సి ఆ విధంగా ఆమె వచ్చినప్పుడు నేను చాలా బిడి పడిపోయాను అవి బాబాయోటి ఇలా నేను విడియపడ్డాను అవి చూసి నేను బిడియపడ్డాను ఎందుకు ఈ లైంగి చేస్తున్నారు ఈ నేను విడియపడ్డాను సో ఆ విధంగా ఇప్పుడు బయట వేసుకుని ఆ ద్వారా జనాల్ని ఆకర్షించే ప్రయత్నం చేయటం అంటే అది లోపల ఉండే అకృతార్థ బుద్ధిని సూచిస్తుంది తప్పిస్తే అది కృతార్థ బుద్ధిని సూచించదు ఎవరినో ఒకరిని ఉద్దేశించి నేను అంటున్న మాట కాదు అంటే ఈగో అన్నది ఆఖరికి స్పిరిచువల్ ఈగో లాగా తయారవుతుంది ఈ లౌకిక ఈగో ఇప్పుడు మామూలు గృహస్థులు ఈ లౌకిక వ్యవహారాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ పిల్లం బిడ్డలతోటి వాళ్ళు ఏవో పడుతూ ఉంటారు వాళ్ళకోపెసరంత ఈగో ఉంటుంది ఈ స్పిరిచువల్ ఈగో మరింత డేంజరస్ నిసర్గత్త మహారాజా ఈగో స్పిరిచువల్ ఈగో ఇస్ వర్స్ దాన్ సెక్యులర్ ఈగో కాబట్టి సో ఆ అకృతార్థ బుద్ధి ఈగో ఉందంటే అకృతార్థ బుద్ధి ఉంది అని అర్థం ఈ బుద్ధి తర్వాత భయము ఇన్సెక్యూరిటీ నాకున్నది పోతుందేమో అనేటువంటి ఇన్సెక్యూరిటీ ఇదంతా కూడా అది అజ్ఞానానికి నిదర్శనం సో శోకము ఒక సముద్రము సో సర్వము త్యాగం చేసిన వాళ్ళనే వెంటాడుతూ ఉంటే విడిచిపెట్టకుండగా ఇంకా సామాన్యుల గురించి చెప్పున్నదేమున్నది కనుక అటువంటి శోకమునకు సముద్రంతో పోలిస్తాము అంచేతనే శంకరులు శోకస్య అనే పదానికి శోక సాగరస్య అని అర్థం చెప్పారు సాగరాన్ని ఆయన పట్టుకొచ్చారంటే కేవలం పూర్తిగా ఆయన పట్టుకొచ్చారని మీరు అనుకోద్దు అక్కడ తారయతు అనే పదం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ మెటఫర్ ఆ రూపకంలో మిగిలిన అంశాలని జోడిస్తున్నారు ఆయన సో శోకము యొక్క పారం శోకమునకు పారం అంటే ఆవలి తీరము ఆవలి తీరం నేనుకుంటుంది సముద్ర అనుకుంటుంది కాబట్టి కనపడకపోయినా ఉంటుంది కదా శోక సాగరస్య అంతం ఈ శోక సముద్రానికి తీరమును మీరు నన్ను తారయతూ తరింపజేయండి అయితే పడవ ఉండాలి కదా ఏమిటా పడవ ఉడుపము అంటే పడవ సో ఆత్మజ్ఞాను పైన తారయతు ఆత్మజ్ఞానము పడవ ద్వారా నన్ను ఈ శోక సముద్రానికి ఆవలి తీరాన్ని దాటించండి అసలు శోకము యొక్క లక్షణం ఏమిటండి అకృతార్థ బుద్ధి నాలో ఏదో వెళుతుంది నేను ఇంకా కృతార్థుణ్ణి కాలేదు ఇంకా సంపాదించాల్సినంత ధనాన్ని సంపాదించలేదు ఆ కృతార్థ బుద్ధిని వర్ణిస్తున్నాను నేను తర్వాత ఆ చేసుకోవాల్సినంత పుణ్యాన్ని చేసుకోలేదు అది కూడా అకృతార్థ బుద్ధే కదా తర్వాత పొందాల్సిన పేరు ప్రఖ్యాతులు ఇంకా పొందలేదు అని ఇన్ని రూపాలలో ఆకృతార్థ బుద్ధి ఉంటుంది అలాగే భయం ఉంటుంది అజ్ఞానం యొక్క లక్షణాలు భయం ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఈ లోకానికి సంబంధించి భయం ఉంటుంది పరలోకానికి సంబంధించి భయం ఉంటుంది తెలుసున్న దాని గురించి భయం ఉంటుంది తెలియని దాని గురించి భయం ఇంకేం కావాలండి సంతా అకృతార్థ బుద్ధి భయం వచ్చే డెడ్లీ కాంబినేషన్ మనిషికి అపూర్ణత్వము అనుభవానికి రాకుండగా అది ఆతంకంగా ఉంటుంది ఆత్మజ్ఞానము అనే పడవ ద్వారా నన్ను దాటించండి అంటే అర్థమేమిటి కృతార్థ బుద్ధిం ఆపాదయతు అభయం గమయతు ఇత్యర్థ నాలో ఉండే అకృతార్థ బుద్ధి తొలగిపోయి నేను కృతార్థుడను అనే బుద్ధి నాకు తలుపు చేయుడు అంటే మళ్ళీ అది కూడా సెల్ఫ్ కాన్షియస్ గా ఉండదు అకృతార్థ బుద్ధి నిరాకరణం కోసం అలా చెప్పారే గాని సెల్ఫ్ కాన్షియస్ గా ఉండదు జ్ఞాని నేను కృతార్థుడనైనాను అని అలా చెప్తూ ఉండడు అలాంటి సెల్ఫ్ కాన్షియస్ ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్ ఓన్లీ అంతకుముందు నేను ఇంకా ఏదో చేయాల్సింది మిగిలి ఉన్నది అనే అకృతార్థ బుద్ధి ఏదైతే ఉన్నదో అది లేకుండా పోతుందంట అలాగే అభయము అన్నది కూడా సెల్ఫ్ కాన్షియస్ గా ఉండదు భయం సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటుంది నాకు భయంగా ఉంది అని సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటుంది తప్పిస్తే నాకు భయము లేదు అని అలాగే సెల్ఫ్ కాన్షియస్ గా ఉండదు ఆ భయ క్షణము తొలగిపోతుందంటే బంధ మోక్షాల్లో కూడా బంధము దృష్ట్యా మోక్షం అనే బంధము సెల్ఫ్ కాన్షియస్ నేను బంధింపబడి ఉన్నాను సెల్ఫ్ కాన్షియస్ నాకు బంధము నుండి విముక్తి కలిగినది అన్నప్పుడు కూడా సెల్ఫ్ కాన్షియస్ సో నాకు ఈ విముక్తి అన్నది రిలేటివ్ బద్ధావస్థ దృష్ట్యా ముక్తావస్థ అని చెప్పాల్సి సో బద్ధావస్థలో వీడు సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటాడు అదే సెల్ఫ్ కాన్షియస్ ముక్తావస్థలో కొనసాగుతుంది కానీ ముక్తుడైపోయిన తర్వాత నేను బద్ధుడను అనే భావన ఎలాగైతే ఉండదో నేను ముక్తుడను అనే భావన కూడా ఉండదు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి వస్తుంది ఆకలి సెల్ఫ్ కాన్షియస్ గా ఫీల్ అవుతారు కడుపు నిండా భోజనం చేసేసిన తర్వాత అమ్మాయా కడుపు నిండిపోయిందని అనుకుని అక్కడితో ఆఖరిది ఆ తర్వాత ఇప్పుడు ఆకలి లేదు కడుపు నిండింది ఇప్పుడు ఆకలి లేదు కడుపు నిండింది అని అలాగే ఇంకా దాన్ని భావన చేస్తూ ఉంటారు ఆ నెగిటివిటీ ఒక్క పాజిటివ్ థాట్ తో నెగిటివ్ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఇంకా నెగిటివ్ ఉండదు పాజిటివ్ ఉండదు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు లేకపోతే మళ్ళీ ద్వంద్వలోనే పడి ఉన్నట్టు కాబట్టి ఆత్మజ్ఞానము అంటే నేను ఆత్మజ్ఞాని అని ఎవడైనా అన్నాడంటే పడి సెల్ఫ్ కాన్షియస్ అనమాట అంటే దాని అజ్ఞానము అని పేరు ఆత్మజ్ఞానం ఎట్టిదంటే ఆత్మజ్ఞానము నాకు గలదని ఎవడు చెప్తాడో వాడు అజ్ఞాని ఆత్మజ్ఞాని నేను అనే పదాన్ని ప్రయోగించి ఆ విధంగా చెప్పడు అటువంటి సెల్ఫ్ కాన్షియస్ గా ఉండడు ఉన్నాడు అంటే వాడు అజ్ఞాని అని అర్థం అర్థమైందండి ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలకి చీకట్లో ఇద్దరు ఉన్నారు ఒకడు అన్నాడు నాకు భయమేస్తోంది అన్నాడు రెండో వాడు అన్నాడు నేను నాకు భయం లేదు అని రెండోవాడు అన్నాడు ఇప్పుడు భయం వేస్తుందని వీడు అన్న సందర్భంలో వాడు అన్నాడు కాబట్టి ఈ నెగిటివిటీకి పాజిటివ్ చెప్పాడు బానే ఉంది వాళ్ళు ఒకడు నాకు భయం లేదు భయం వేస్తుంది అని అనలేదు వాడు ఏమీ అనలేదు అలా మాట్లాడుకుంటున్నాడు రెండో వాడు అన్నాడు నాకేం భయం లేదు అన్నాడు ఇప్పుడు వాడికి భయం ఉన్నట్టరట అదనమాట ఎందుకంటే భయావస్థ అభయావస్థ రెండింటిలో సెల్ఫ్ కాన్షియస్ గా ఉన్నాడు వెనక్ ది అదర్ పర్సన్ వాడికి భయం లేదు ఎందుకంటే నాకు భయం లేదు అనే సెల్ఫ్ కాన్షియస్ ఫీలింగ్ కూడా అతనిలో లేదన్నమాట అయితే చాలా సూక్ష్మమైన విషయం కోసం మనం చేశాను సో అటువంటి కృతార్థ బుద్ధిని నాకు మీరు కలిగించండి అభయాన్ని కలిగించండి అభయము అంటే భయం యొక్క అభావమే అంతేగాని అభయము విషయంలో మళ్ళీ సెల్ఫ్ కాన్షియస్ ఫీలింగ్ ఏమి ఉండదు అని చెప్పడం కోసం చెప్పాను మంచిది अमेव कमेमच तद कित अध्यगेष्ठा अनसी अयन तदर्थज्ञानमुत ज्ञातवानसी చెప్పారు నారదుడు ఉత్తమతం ఈ విధంగా పలిచిన నారదుడిని ఉద్దేశించి ఉచ ఆయన సనత్ కుమారుడు చెప్తున్నాడు యద్వైకించ ఏతత్ ఏతంటే ఇది ఇది అంటే ఆయన చెప్పిన లిష్టర్థనం యద్వైకించ ఆ సర్వము కూడా ఏదైతే నువ్వు చదివేనని చెప్పేవో ఆ ఇది ఆ సర్వము అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం భూత విద్య ఈ విద్య ఆ అంటే పెద్ద లిస్టు పెట్టాడు కదండి ఆ విద్యలన్నీ నువ్వు చదివానన్నావే అధీతవానసి అధీతవానసి అంటే అధ్యయన శబ్దానికి ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో కేవలం మంత్రమును వల్లెవేయుట అనే అర్థం ఉండొచ్చు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ కేవలం నారదుడు మంత్రాలు వల్లెవేశాడు ఆయనకు అర్థం తెలియలేదు అని మీరు అనుకోవద్దు అలాగంటే అధ్యయనం కాదు ఇక్కడ కాబట్టి అధ్యయనైన తదర్థజ్ఞానం ఉపలక్ష్యతే అధ్యయన శబ్దానికి కేవలము మంత్రవాక్యాన్ని ఉచ్చరించటమనే అర్థం ఉన్నప్పటికీ ఈ సందర్భంలోనూ ఇతర సందర్భాల్లో కూడా అధ్యయనము చేత అర్థజ్ఞానము కూడా అర్థంగా స్వీకరింపబడుతుంది కాబట్టి నేను వేదము అధ్యయనం చేశాను అంటే వేద మంత్రాలని వల్లించడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా తెలుసుకున్నాను అనే అర్థం దానికి కాబట్టి అంతటి అర్థం దానికి అలాగంటి సందర్భంలోనే చెప్పాల్సి ఉంటుంది నేను వేదము అధ్యయనం చేశాను అని కేవలం మంత్రాలు వల్లివేయడం మాత్రమే చేసి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం ఏమీ చేయకుండగా నేను వేదము అధ్యయనం చేశాను చెప్తే అది ఊరికే గతానుగతికోలోక అలా చెప్తున్నారు అందరూ కాబట్టి చెప్పచ్చు అలా ఎవరు కాబట్టి చెప్పచ్చు ఇట్స్ నథింగ్ రాంగ్ ఇప్పుడు నేను పెద్దదాన్నేమీ కంటెస్ట్ చేయట్లేదు కానీ శాస్త్రీయమైన పద్ధతిలో అది అంగీకారం కాదు పోలే ఆ విషయం లోకంలో ఉన్న విషయం లాంటిపెట్టి నారదుల దగ్గర నేను అధ్యయనం చేసాను అంటే ఆ మంత్రం వల్ల వేయడంతో పాటుగా నేను అర్థం కూడా తెలుసుకున్నాననే అర్థం దానికి అంతేగాని అర్థం తెలియలేదని కాదు లేకపోతే ఏమవుతుంది అర్థం తెలుసుకోలేదు అర్థం తెలుసుకుంటే శోకం దాటేసి ఉండి కూడా ఇంకా ఆత్మజ్ఞానం అక్కర్లేదని అదో విదూరమైన లక్షణం ఒకటి తయారవుతుంది అలా నథింగ్ లైక్ దాట్ మంత్రవిత్ సో అర్థ జ్ఞానంతో సహా కాబట్టి అధ్యయనం చేసేను అంటే అర్థం ఏమని చెప్పాలి మనం జ్ఞానం నీవసి అధ్యయనము చేసి ఉన్నావు అంటే జ్ఞాతవానసి అదంతా కూడా తెలుసుకుని ఉన్నావు అనర్థం కాబట్టి ఈ సర్వము ఏదైతే నీవు తెలుసుకుని ఉన్నావో ఈ సర్వము కూడా ఏతత్ ఇది ఇదంతా నామైవ నామము మాత్రమే ఏమిటండి నామము మాత్రమే అంటే అంటే వికారము అసత్యము మిథ్య అనర్థం అది అది మిక్ష అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి బర్త్డే ఉందనుకోండి బర్త్డే అని అంటే ఇంకా మిథ్య ఎలా ఉంటుందో చెప్పడం కోసం చెప్తున్నాను బర్త్డే అని ఒకటి ముందు రాసి బర్త్డే షో అండ్ షో అని రాసి ఆ తర్వాత యాభై పేజీలు రాశారు మీరు ఏమండి పెద్ద ట్రేటైస్ ఒకటి రాసి పెట్టారు బర్త్డే అంటే ఏమిటి ఎలా చేయాలి దాని మీద అనేక రకాలుగా రైట్స్ నేను ఉరికే ఇంకా స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్పట్లేదు ఉరికే ఈ వాట్ ఎవర్ ఇస్ రిటర్న్ రిటర్న్ ఇప్పుడు ఈ రైట్ చేసిన ట్రేటైజ్ అంతా వ్యాలిడ్డా కాదా అంటే వ్యాలిడ్డే ఎందుకు కాదు నేను ఫలానాప్పుడు పుట్టాను ఆ తారీఖు నా బర్త్డే అని అనుకునేవాడికి ఆ బర్త్డే అభిమానం గలవాడికి ఇదంతా వ్యాలిడ్డే ఒకడు ఉన్నాడు వాడికి బర్త్డే అభిమానం లేదు ఎందుకు లేకపోవాలి వీడి అందరికీ బర్త్డే అభిమానం ఉండి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ మంత్రం వల్లించినట్టు వల్లిస్తూ ఉంటే ఎందుకు లేకపోవాలి అంటే నేను పుట్టలేదు అని వీడు అనుకుంటున్నాడు నేను మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు యాభై సంవత్సరాల క్రితం జన్మించారన్నాడు ఒక భక్తుడు అంటే నా నెత్తి మీద అలాంటి నింద వేకయో అని అన్నాడు డోంట్ యూ డోంట్ యూ మీ ఆఫ్ దాట్ అన్నాడు అంటే అంటే అంటే ఈయనన్నాడు అదేంటండి మీరు యాభై సంవత్సరాల క్రితం జన్మించారు కదా అంటే ఎవరు చెప్పారు నీకు అంటే మీ తల్లిదండ్రులు చెప్పారు గోల్డ్ ఎక్స్క్యూజ్ దేమ్ ఈ నిందా వాళ్ళ నెత్తిమీద నేను చెప్పాను ఎప్పుడన్నా నీకు లేదు చెప్పలేదు మరి నేనేం చెప్పాను ఆత్మస్వరూపమునకు జన్మలేదు అని చెప్పాను నేను అందుకా నేను చెప్పాను మరి నా దగ్గరికి వచ్చి మరి వల్లాగా నా ఎత్తిమీద వేస్తాను ఎందుకు మా నాయనగారిని మా అమ్మగారికి వెళ్ళి వెయ్యాలిందా ఏమన్నా మీ అబ్బాయి ఫలానాప్పుడు జన్మించాడని మీరు చెప్పారు అని చెప్పంటే అవునని వాళ్ళు అంటారు నీకు వాళ్ళకి సరిపడుతుంది నన్ను వచ్చి అన్నాడు ఇప్పుడు ఈ బర్త్ డే ట్రీటైజ్ ఆయనకు అప్ప చెప్పారనుకోండి ఆయన ఏమంటాడు దాన్ని నామై వైతద్ అంటాడు అని దట్ ఈజ్ వాట్ హీ సేస్ అండి నామైవైత వేర్ నాట్ ఇంట్రెస్టెడ్ కర్మశాస్త్రం ఉన్నది కర్మ చేసి స్వర్గానికి వెళ్లాలన్న వాడికి కర్మశాస్త్రము ఇట్స్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్ అండ్ ఇంపార్టెంట్ ట్రేటాయిజ్ కర్మ మనకి స్వర్గం ఎందుకండి ఆత్మయే స్వర్గం యశాన్మోయం ఆత్మాయం లోక అని బృహద రంగంలో ఉన్నారు సరిగ్గా ఇదే వాక్యాన్ని మళ్ళీ మిడిల్ ఈస్ట్ లో వాళ్ళు కాపీ కొట్టేశారు ది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ so ah uh, ipudu the kingdom of god within an annadu ekkada christian tradition lo old tradition lo ee madhyakalana vaallu alage vantalledo vaallu urke matam maatche haravullo pondare kaani vaalla tradition lo unde shobhana telusukune prayatnam vaallu cheyaledu vaallu vachi mana classroom kochunte telusthundi koncham so telusukune vaallu telusukuntunnaru anyway vaalla annaru so ah uh, athanu annadu saint paul anoka thundi varu అతను ఏమన్నాడంటే క్రైస్ట్ కాన్షియస్నెస్ అన్నాడు ఏమిటి క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే క్రైస్ట్ అంటే దేవుడు కాన్షియస్నెస్ అంటే ఆత్మ కదా వీడి లోపల ఉన్నది కదా కాన్షియస్నెస్ సో నా లోపల ఉన్నది ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి కాదు పూర్ణ ఆత్మయే అని తెలుసుకుంటే గాడ్ విత్ ఇన్ మీ దానికి క్రైస్ట్ కాన్షియస్నెస్ అని పేరు పెట్టాడు హీ కేమ్ వెరీ క్లోజ్ టు ది పాయింట్ తర్వాత బుద్ధుడు ఏమన్నాడంటే బుద్ధుడు బుద్ధుని తర్వాత అనుయాయుడు బుద్ధాహుద్ధ అన్నాడు నేను జీవుణ్ణి నేను ఫలానావాణ్ణి అని అనుకుంటున్నవాడు తన పూర్ణ స్వరూపాన్ని తెలుసుకుంటే వీడు బుద్ధుడైపోతాడు బుద్ధుడంటే కేవలం ఒక పెర్సన్ బుద్ధుడని కాదు నువ్వు కూడా బుద్ధుడివే అని ఆ విధంగా వాళ్ళు చెప్పారు ఆత్మాచ బ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్పాయి సో ఈ ఈ దృష్టికోణంలో చూసినట్లయితే ఈ కర్మశాస్త్రం ఏమవుతుందండి నామైవై నామౌ ఎందుకంటే హృదయం లోపల ఆత్మరూపంగా స్వర్గం ఉన్నవాడికి వాడు ఏ కర్మని చేసి స్వర్గాన్ని సంపాదించాలి ఏ కర్మని చేయనక్కర్లేదు పైగా కర్మని చేసి సంపాదించేటువంటి అనాత్మరూపమైన స్వర్గము చేయి జారిపోతుంది అలా ఎలా చెప్పగలరు అనంటే సో యజ్ఞేహ కర్మచితో లోకీయతే తద్యథ అంటూ వాక్యం అవుతుంది ఇక్కడ కర్మ చేసి సంపాదించినవన్నీ ఏమవుతున్నాయి చేయి జారిపోతున్నాయి కదా అక్కడ అవుతుంది ఇక్కడికి అక్కడికి తేడా ఏ అని శాస్త్రం చెప్తాం కాబట్టి కర్మశాస్త్రమంతా కూడా అనాత్మ అనాత్మశాస్త్రములన్నీ కూడా కేవలము నామము మాత్రమే నామరూపముల పరిధిలో చిక్కుకున్న వాటికి వాడి వాటి ఎందుకు కొంత సారం కనపడే మాట వాస్తవమే కానీ నామరూపముల పరిధి దాటినటువంటి మహాత్ముడికి అవి మిథ్యా వికారములు విషయం స్పష్టమైపోతుంది ఆ మాట అంటున్నారు ఆయన వికారో నామధేయం ఇది శృతే వికారమంతా కూడా నామేయము మాత్రమే వచారభ్యతే వికారము అంటే ఒక ఆకారము ఒక రూపము పుట్టి నశించేటువంటి ఒక ఆకారమునకు వికారము అంటే పుట్టి నశిస్తుంది పుట్టి నశించి దాంట్లో మీరు ఏదైతే అంటున్నారో అది నామం తప్పం కాదు ఇప్పుడు మట్టి నుంచి కుండ పుట్టిందనుకోండి ఈ పుట్టిన కుండ నశిస్తుంది ఇప్పుడు మట్టి పుట్టను లేదు మట్టి నశించను లేదు మట్టి మడిగే ఉంటుంది ఉట్టేది నశించేది కుండ మాత్రమే ఇప్పుడు బయట ఏది నశించింది ఇప్పుడు వంద గ్రాముల మట్టి తీసుకున్నానండి నేను వంద గ్రాముల మట్టి ఈ వంద గ్రాముల మట్టి ఇంతకు ముందు ఉండలా ఉండేది పిండాకారంగా ఉండేది ఆ పిండాకారాన్ని కొంచెం జాగ్రత్తగా టెక్నికల్ దాన్ని జాగ్రత్తగా సర్దుబాటు చేసి ఈ ఆకారంలోకి తీసుకొచ్చాను ఇప్పుడు ఇది ఇంతకుముందు వంద గ్రాముల మట్టి పిండాకారంలో ఉన్న మట్టి ఇప్పుడు మరో ఆకారం వచ్చింది ఇచ్చి ఇప్పుడు కూడా పిండాకారంగానే ఉంది అప్పుడు పిండాకారం లోపల ఖాళీ ఉండేది కాదు ఇప్పుడు పిండాకారాన్ని కొంచెం అలా చేసి లోపల ఖాళీ చేశారు ఏమన్నా బయట ఉన్న పదార్థంలో మార్పు ఏమైనా వచ్చిందా ఇది మళ్ళీ ఈ పిండాకారాన్ని ఈ ఘటాకారాన్ని ఇలా ఇలా ముద్ద చేసి మళ్ళీ పిండాకారం చేశారు ఇప్పుడు ఏమిటి పుట్టింది ఏమిటి నశించింది ఏదో ఒక ఘటం పుట్టి నశించింది బయట ఏదైనా పుట్టి నశించిందా బయట ఉన్నది ఉన్నట్టుగానే కొనసాగుతోంది ఏదీ పుట్టలేదు ఏదీ నశించలేదు ఉన్నదేదో స్పేస్ లో ఇంతకుముందు ఓలా ఉంది ఇప్పుడు ఇంకోలా ఉంది అంతే స్పేస్ లో దాని విస్తారంలో మార్పు వచ్చింది తప్పిస్తే ఉన్న వస్తువు ఉన్నట్టే ఉంది ఏది కొత్తగా పుట్టింది లేదు పుట్టిందేది నశించింది లేదు కానీ వీడేమంటున్నాడు ఘటం పుట్టింది ఘటం నశించింది అంటున్నాడు ఈ ఘటం ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టిందనమాట ఆరంభణం అంటే పుట్టిందనమాట వీడి నోట్లోంచి పుట్టిందనమాట వాచారంభణం వికారహము వికారం పుట్టింది పుట్టింది ఏదైనా వాస్తవంగా బయట వస్తువునందు పుట్టింది కాదు చేట్టింది కాదు వీడి నోట్లోంచి పుట్టింది వీడి నోట్లోంచి పుట్టింది వాచారంభణం వికారృష్టి అంతా కూడా అదేవిధంగా ఆకారం ఏదైనా సరే అది వికారమే దానికి ఒక పేరు పెట్టుకుంటాం మనం పేరు ఎప్పుడైతే పెట్టామో అసలైన యార్థ తత్వం మరుగున పడిపోతుంది ఈ పేరు మిగిలి ఉంటుంది నామమాత్రావశిష్టం అంటే నామం ఒకటే మిగిలింది ఇంకేం మిగలేదన్నట్టుగా సో పేరు ఒకటి మిగుతుందంటే తత్వం ఎప్పుడూ మూల సో వాచారంభణం వికార నామధ్యేయం నామధ్యేయం ఇదంట మీకు ఇంతకుముందు పాఠం అయింది నామధ్యేయం అంటే వారి నామధ్యేయదంట అదేదో గొప్ప పదవులు అడుక్కునేరు నామధ్యేయ మాత్రార్థే ధ్యేయ ఆ ధ్యేయాన్నది ప్రత్యయం అంటే అది కేవలము పేరు మాత్రమే అని అర్థం వారి నామధ్యేయం అంటే అయ్యా వారి నామధేయం ఏమిటండి వారి నామధేయం అండి వాచస్పతి ఓ అలాగా వాచస్పతి నామధ్యేయం అంటే పేరు మాత్రమే నిజంగా వాచస్పతి అంటే విద్యావంతుడు అని అనుకున్నారు ఊరికే ధ్యేయమేది ధ్యేయం అంటే పేరు మాత్రమే నేమ్ సేక్ అని అర్థం ఇంగ్లీష్ లో నేమ్ సేక్ నేమ్ సేక్ అంటే ఏమిటండి అది ఇంపార్టెంట్నే సో అలాగనమాట కాబట్టి ఈ జగత్తులో ఉండే సకల ఆకారములకు ఇచ్చేటువంటి నామాలు ఉన్నాయే ఇట్ ఈస్ జస్ట్ నేమ్ సేక్ నేమ్ సేక్ తప్ప మరొకటి లేదు నేమ్ సేక్ మనము ఆ నేమ్ని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటాం ఉదాహరణకి వీడు పద్మరాగమాణిక్యము అంటాడు పద్మరాగ మాణిక్యం పద్మరాగ మాణిక్యం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు స్టోన్ అంటారు కదా ఇట్ ఈజ్ ఏ స్టోన్ స్టోన్ అంటే ఏంటండి రాతిముక్క ఎపీస్ అఫ్ స్టోన్ రాతిముక్క కానీ మీడు రాతి ముక్క అన్నాడు అనుకోండి దాని మీద పెద్ద విషయం ఏమి ఉండదు పక్కన పెడతాడు కానీ రాతి ముక్క అండవు పద్మరాగ మాణిక్యం అంటాడు పద్మరాగ మాణిక్యం అంటే ఏంటి పద్మం ఎర్రగా ఉంటుంది కదా ఇది ఎర్రగా ఉంది రాగం అంటే ఎరుపు స్టోన్ పద్మరాగ మాణిక్యం అంటాడు అది రాతి ముక్క పద్మరాగ మాణిక్యం అని అది మామూలుగా దానికి విలువ వచ్చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ కనపడి విలువ ఉండదు మనకి చింతపండు అంటే మహాప్రీతి మీరు సౌత్ ఇండియా అక్కడ కన్యాకుమారి వెళ్తే వివేకానంద కేంద్రంలో అన్ని చింత ఆ చింత చెట్లలో చింతపండు కాలంలో నడుస్తుంటే కాళ్ళ కింద చింతపండు ఉంటుంది ఎవ్వరూ పట్టించకూడదు దాన్ని కాళ్ళతో తొక్కేస్తాను ఎవడు పట్టించకూడదు నేను మా వాళ్ళనే వాళ్ళనే ఇక్కడికి తీసుకొస్తే చింతపండు భద్రం చేసుకునేవారు నేను చేత కాదు వాతా కాదు అని వాళ్ళకా దానికి విలువే ఎరగరు అలాగే ఉగాండాలో మామిడి కాయలు మామూలుగా రోడ్డు పక్కన మామిడి చెట్లు నేను ఆ చెట్ల నుంచి మామిడికాయలు కింద పడిపోయి బస్సులు కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి దాని మీద మామిడికాయ పచ్చని చేసుకోవచ్చు చాలా బాగుంటుందనే జ్ఞానం వాళ్ళకి లేదు ఉగాన కాబట్టి అక్కడ మామిడికాయకి విలువ ఏం లేదు అలా కాళ్ళ కింద తొక్కుంటూ పక్కకి తన్ను చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎడో నో ఇట్స్ వాల్యూ అరుదుగా ఉన్న చోట దానికి విలువ వస్తుంది ఈ పద్మరాగ మాణిక్యం కూడా వాటి ఇట్ ఇస్ ఎ పీస్ ఆఫ్ స్టోన్ it vamos special color it bit rare item therefore it has acquired a value otherwise daniki value undi daniki vidu peru pettabatti value vacchindi padmaraga manikyam nu peru bette patti a piece of stone has acquired an imaginary value prashas stone stone adi daniki value ekkada nunchi vacchindandi vidu bhavanani patti vacchindi daniki ante mundu undu emi value ledhu ippudu ledhu this piece of stone like any other piece of stone ఆ వాల్యూ ఇచ్చాడు అక్కడతో టాగడం ఆ పద్మరాగ మాణిక్యం చేతికి ఉంగరానికి ఉండాలంటాడు పోనీ సోఫా ఇంట్లో సేఫ్లో పెట్టుకోవచ్చు కదా చేతి ఉంగరానికి ఎందుకు అంటే అదే నలుగురు చూడాలి దాంతో నామానికి మీకు విలువ పెరిగితే పోతుంది చూడండి అక్కడతో టాగడం పద్మరాగమాణిక్యం పెట్టుకుంటే మన అదృష్టం కలిసి పద్మరాగ మాణిక్యం పెట్టుకుంటే అదృష్టం ఎందుకు కలిసి వస్తుంది అహో ఈ మాట అది ఏ శాస్త్రం చెప్పింది అలాగా వీడు చేసుకున్న కర్మఫలాన్ని బట్టి వీడు సుఖ దుఃఖాలు అనుభవిస్తాడని రెండింటి ఎందు సమత్వ బుద్ధి కలిగి ఉండమని దుఃఖం వచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి మనోబలాన్ని తెచ్చుకోమని శాస్త్రం చెప్తోంది కానీ నువ్వు పద్మరాగమాణిక్యం పెట్టుకుంటే నీకు సుఖాలే వస్తాయి దుఃఖం రాదని ఎవడు చెప్పాడు ఎక్కడ చెప్పి చెప్పాడు లేదండి ఫలానా శాస్త్రంలో చెప్పాడు కేవీ గోపాలం అండుకో విధి రాజమండ్రి వాళ్ళు పబ్లిష్ చేసిన శాస్త్రంలో ఎక్కడో చెప్పాడు నామైస్ There is no logic in it. In the best situation, where there is some sense in it, it is still nāma. Nāma tapphenke. Ito want to, asandar bhambula in ito want to, vishayālani, patika o pēru pettī, a pēru pattuk ne velaaduto want to, adi edo gunna tani pishun. Akala vichāran jesinaklaite, yehemi lehda. Anta shunyam, yehemi lehda. Vichāran jesite, yehemi lehda. Ante. నామయ్యైతుంది దారు గజహ అని ఓ మహాత్ముడు నడిచి వెళ్తున్నాడు శిష్యుడు వెనకాల వస్తున్నాడు ఆ శిష్యుడు వెనకాల నుంచి గురువు గారు పెద్ద కోరికాకు పెట్టాడు ఈయన ఏమైందిరా అని అడిగారు అడిగితే ఏనుగు ఏనుగు ఆగిపోయింది వెనక్కి వచ్చేసేయండి అని అంటే ఆయన అలాగా అదే విషయం ఏమిటో అనుకున్నా అని ఆయన ముందుకు నడిచి వెళ్తున్నాడు వీడు గురువు గారు ఏరుదండి మిమ్మల్ని పొడి చేస్తున్నది అంటే మిమ్మల్ని హామీ చేస్తున్నది మీరు వెళ్ళిపోతున్నారంటే ఆ ఏం పర్వాలేదు లేని ఆయన ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్తే వీడు అక్కడ ఆగిపోయాడు అప్పుడు ఆయన ఏం చేశారంటే రేళ్ళ దగ్గరికి రమ్మని పిలిచారు కాదండి ఏరుగు అది హామీ నేను నీకు ప్రాణానికి నేను హామీ లేదా అంటే వీడు పిల్లిలాగా భయపడితో భయపడితో దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్తే కొంచెం దగ్గరికి తీసుకెళ్లి ఇప్పుడు జాగ్రత్తగా చూడు దాన్ని అని అంటే అప్పుడు చూశాడు వీడు అది చెక్కతో చేసిన ఏనుగు బొమ్మ నామై వైతతే వీడన్న ఏనుగు ఏనుగు అన్నాడే అది నామై వైతతే దయచేయండి ఇలా వచ్చేయండి సీట్ ఉంది ఓకే సో నామ తప్ప ఉన్నాయి నామై వైత ఇది నామ తప్ప మరొకటి కాదు అంటే దాంట్లో సారం లేదు అనే అభిప్రాయం శ్రుతే నాేదేద సాద ఆఫ్రవశ్చతుణ పంచమో వేదా వేద పిత్ర్య రాశి ది పాపవాక్యం ఏకాయన దవిద్యా బ్రహ్మవిద్యా భూతవిద్యా క్షత్రవిద్యా నక్షత్రవిద్యా సర్పదేవన విద్యా ేతి నామగ్వేద ఋగ్వేద వై నామ వాగ్వ్వేద అంటే సంధి విడతిస్తే వై వస్తుంది సో నిశ్చయముగా ఋగ్వేదము నామ మాత్రమే అంటే ఎలాగంటే ఇప్పుడు ఋగ్వేదముందనుకోండి ఋగ్వేదము అంటే కర్మకాండ భాగం తీసుకోండి కర్మకాండలో మంత్రాలు మంత్రాలుంటాయి మంత్ర మంత్రేషు కర్మాణి ఆ మంత్రములలో కర్మల యొక్క విస్తారంగా వర్ణన ఉంటుంది ఆ కర్మలను మీరు చేస్తారు చేసినట్లయితే కర్మలను అనుష్ఠానం చేసేప్పుడు ఉపయోగించేటువంటి ఆ ద్రవ్యములన్నీ కూడా అనాత్మభూతములై ఉంటాయి అనాత్మ ద్రవ్యాలతోటి అనాత్మయైన అధికరణమునందు అంటే అగ్నిహోత్రమునందు అనాత్మ ద్రవ్యములను హోమం చేసి తద్వారా ఆ కర్మని నిష్పన్నం చేసినట్లయితే ఆ కర్మ నుంచి ఒక అపూర్వం పుడుతుంది ఓ పుణ్యము వీడికి లభిస్తుంది ఆ పుణ్యము యొక్క ప్రభావం చేత స్వర్గానికి వెళ్తాడు స్వర్గం కూడా అనాత్మభూతమే కాబట్టి ఇప్పుడు వీడు ఉపయోగించే ద్రవ్యాలు ఓ కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టివి కాబట్టి వికారములు అధికరణము అగ్ని కూడా ఓ కాలంలో పుడుతుంది ఇంకో కాలంలో గిట్టుతుంది అగ్ని కూడా కార్యమేగా కార్య జగత్తులో అంతర్గతమయ్యే ఉంటుంది సో సో వాయురగ్ని వాయువు నుండి అగ్ని పుట్టింది అగ్ని కూడా కార్యమే అగ్నియమే అది ఒక స్వతంత్రమైన సత్త కలిగిన తత్వమేమీ కాదు కనుక అది కూడా కార్యమే ఈ కార్యము కార్యాగ్ని ఎందు కార్యములైన ద్రవ్యములతో చేసేటువంటి హోమము ద్వారా సంపాదించిన పుణ్యంతో ఏ స్వర్గాన్ని వీడు పొందుతాడో అది కూడా కార్యమే సర్వము కార్యమే అంటే కాలము యొక్క పరిధిలో లోబడి ఉంటుంది కాలము చేత కబళించి వేయబడుతుంది కార్యము వికారము గనుక అది మిథ్యా చూడండి ఏ తత్వం అయితే భూత భవిష్యత్ వర్తమాన కాలము నల్లింటి ఎందు ఏకరూపంగా ఉంటుందో అది సత్యము ఇది భూతంలో లేదు భవిష్యత్తులో ఉండబోదు కేవలము వర్తమాన కాలంలో ఉంది అనకూడదు ఉంది అంటే పొరపాటు ఎందుకంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కు వ్యతిరేకమైపోతుంది ఉంది అంటే భూతంలో ఉంది ఉండే ఉండాలి భూతంలో లేదు వర్తమానంలో ఉంది అంటే లేనిది ఉన్నట్టయింది వర్తమానంలో ఉంది భవిష్యత్తులో ఉండదు అని అన్నారనుకోండి ఉన్నది లేనట్టయింది ఉన్నది లేకుండా పోదు లేనిది ఉన్నది కాదు నా సత విద్యతే నా భావో విద్యతే సత కాబట్టి ఉన్నది అని మీరంటే అది అది ఉన్నది అనే ఆ స్థితికి వ్యభిచారం జరగకూడదు వ్యభిచారం అంటే ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు లేకపోవడం అనే ఎక్సెప్షన్ అలా ఉండకూడదు కాబట్టి ఉన్నది అంటే ఉన్నదియే త్రికాలముల ఎందు ఏది బాధింపబడదో ఏది నిషేధింపబడదో అది మాత్రమే ఉన్నది అని చెప్పగలగాలి సో ఇప్పుడు ఈ ఋగ్వేదములందుండే కర్మకాండ భాగం ద్వారా మీరు ఏది ఏ ద్రవ్యాలని వాడుతున్నారో అవి ఉన్నవి అని చెప్పడానికి వీలు లేదు అగ్నిహోత్రం కూడా ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు స్వర్గం కూడా ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు కేవలము వర్తమాన కాలంలో ఉన్నట్లుగా కనబడుతున్నది అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది జగత్ జగత్ అస్థి అని అనకూడదు జగత్ అస్థి అన్నాడంటే వాడికి వేదాంతం ఏం తెలియదు ఫిలా వాడికి అసలు తత్వమేం తెలియలే తెలియని వాడని అర్థం సినిమా ఉందండి సినిమాకి వెళ్తారండి సినిమా తెరమైనది ఏదో ఉంటుంది దాన్ని అస్థి అని అనకూడదు మీరు దృశ్యతే అనాలి జగత్ దృశ్యతే జగత్ కనబడుతున్నది అంటారా లేకపోతే జగత్ అస్థి అంటారా జగత్ అస్థి అన్నాడంటే వాడికి ఏంటి నేను తెలియదు వాడని అర్థం కాబట్టి జగత్ దృశ్యతే అంచేతనే పార్కికులు జగత్ కారణాన్ని గురించి చెప్తా వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారంటే జగత్ అస్థి అనే ఒక నిర్ధారణకి వచ్చి అప్పుడు ఈ అస్థి ఉన్న జగత్తే ఎక్కడి నుంచి పుట్టింది అని వాళ్ళు ఆరంభవాదము చెప్తారు సో ఒకవేళ శంకర్లు అంటారు అసలు జగత్ అస్థి అని నిర్ణయం తప్పు కనబడి దానిని అస్థితి అన్ను వెళ్ళంటాం కనబడుతోంది కాబట్టి కనబడుతోంది అనేది హేతువు కాదు అలాగే కనబడుతూ కనబడటం ఉండటానికి ఎన్నడూ హేతువు కాదు పైగా హేత్వాభాసం పైగా కనబడుతోంది కాబట్టి లేదని మేము చెప్తాం ఎందుకంటే త్రాడు నందు సర్పం కనబడుతుంది నిద్రావస్థలో నిద్రపోయినప్పుడు వీడు స్వప్నావస్థలో ఎన్నెన్నో చూస్తాడు కాబట్టి కనబడుతోంది కాబట్టి ఉంది ఎన్నో నిర్ధారణ చేయడానికి వీరు తికాలముల ఎందు నిషేధించబడకుండా ఉండేదేదో అదియే ఉన్నది కాబట్టి ఈ సత్యాన్ని మీరు పకడ్బందీగా కనుక అన్వయించినట్లయితే సో జగత్ దృశ్యతే నస్తి ఉందని అనద్దు దృశ్య కనబడుతోంది ఇప్పుడు కారణం ఏమిటని ఆలోచించి ఇప్పుడు కారణమీమాంస చేయి ఇప్పుడు సినిమా తెర మీద ఒకటి ఉన్నది దానికి కారణమేమి అని మీమాంస చేయాల్సి వచ్చినప్పుడు ఆ మీమాంస చేయటానికి ముందుగా అక్కడ ఉన్నదాని తత్వాన్ని తెలుసుకుని మీమాంస చేయాలి సినిమా తెర మీద ఉన్నట్లుగా కనబడుతున్నదా లేక ఉన్నదా ఉన్నట్లుగా కనబడుతున్నది దృశ్యతే ఇప్పుడు మీమాంస మీరు చేసినట్లయితే ఆ కనబడుతున్నది ఎక్కడి నుంచి పుట్టింది ఇప్పుడు సినిమా ఈ పువ్వు నుంచి పుట్టింది మొక్కనే అని చెప్పాల్సి ఆ డైరెక్ట్ పువ్వు ఉండడం కనప్పుడు మనం ఆహారంలో ఇప్పుడు సినిమా తరం ఫ్లవర్ అది ఎక్కడి నుంచి ఇప్పటి నుంచి అది ఎక్కడ అంటే ఇదిగో అటువంటి ఉంది దాని నుండి అని మన మారుతున్నదా కారణం మీరు కారణం తప్పు ఎందుకంటే కారణం ఏమిటి కారణం దృశ్యతే అనుభవం అంత జగత్ ప్రకాశిస్తోంది కారణం కాబట్టి మీరు అర్థం చేస్తున్నారు ఆత్మం సర్వం వై మాకు అవగాహన కోసం కథము ఆత్మకంటే భిన్నమైన భిన్నమైన భిన్నంగా కాదు అలా కర్వము మరము నా మన ఇప్పుడు సినిమా తెరమే ఓ బొమ్మగా మీరు పరిశీలించగలిగితే ఆత్మ చైతన్యమునుందే జగత్తు భాషిస్తోంది అనే ప్రతిపాదన బాగా అర్థమైపోతుంది సినిమా తెర మీద బొమ్మ కనపడుతుంది సినిమా తెర మీద హీరో హీరోయిన్ కనపడ్డారనుకోండి ఆ హీరో హీరోయిన్ కనపడ్డారంటే నిజంగా అక్కడ ఉండి కనబడ్డారని భ్రమ అలా అది భ్రమే అది ఇట్స్ ఎన్ ఎలాబరేట్ ట్రిక్ ఆఫ్ ది సెన్సెస్ సినిమా తెర మీద హీరో ఉండదు హీరోయిన్ ఉండదు సినిమా తెర అంత మీరు స్మాల్ స్క్వేర్స్ కింద మీరు భావన చేయవచ్చు పిక్సిల్స్ అంటారు మిలియన్స్ ఆఫ్ స్క్వేర్స్ ని పక్క పక్క పక్కన అల్లి చేక్వేర్ అయినట్టుగా కనపడుతుంది ఎవ్రీ స్క్వేర్ దాన్ని పిక్సిల్ అనే పదంతో వాడతారు ఒక మిలియన్ పిక్సిల్స్ ఉన్నాయి మిలియన్ కంటే ఎక్కువ నేను ఉంటే ఒక దృష్టాంతం కోసం చెప్పాను మిలియన్ పిక్సిల్స్ ఉన్నాయనుకోండి ప్రతి పిక్సిల్ ఇట్ విల్ హ్యావ్ సమ్ లైట్ ఇన్ ఇట్ విత్ సమ్ ఇంటెన్సిటీ ఉంటుంది ఈ పిక్సిల్స్ అన్ని పక్కన పక్క ఫిక్స్ అయి ఉంటాయి ఆ లైట్ లో సినిమా తెర మీద పడే లైట్ లో దాని ఇంటెన్సిటీలో సాంద్రతలో హెచ్చు వస్తాయి బ్లాక్ అండ్ వైట్ అంటారు బ్లాక్ అండ్ వైట్ తీసుకున్న కలర్ గురించి చింత చేయొద్దు సో బ్లాక్ అండ్ వైట్ అంటే ఆ తెరలో కొన్ని భాగములు లో కాంతి తక్కువ ఉంది అది బ్లాక్ మరి కొన్ని భాగములలో కాంతి ఎక్కువ ఉంది అది వైట్ కాబట్టి సినిమా తెర మీద కాంతియే ఉన్నది ఈ మూలం జాముల దాకా కాంతి విస్తరించి ఉన్నది కానీ ఆ కాంతి ఒక చోట కొంత తక్కువ దట్టంగా ఉంది మరో చోట ఎక్కువ దట్ట ఎక్కువ డెన్సిటీతో ఇంటెన్సిటీతో ఉంది ఆ కాంతి యొక్క ఇంటెన్సిటీలో వచ్చే వైవిధ్యం ఏదైతే కలదో ఆ వైవిధ్యాన్ని కంటితో మీరు చూసినప్పుడు మనస్సులో సంస్కారాలు అప్పటికి ఇంతకు ముందు సంస్కారాలు ఉంటాయి ఇది హీరోలు హీరోయిన్లు ఇవన్నీ మనకి తెలుసుంటాయి సో కంటితో ఆ కాంతి వైవిధ్యాన్ని చూస్తారు మానసిక సంస్కారం ఆ సెన్స్ పర్సెప్షన్ కు జోడిస్తే అదిగో హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నాడు అనే జ్ఞానం కలుగుతుంది మనకి కాబట్టి అక్కడ హీరో హీరోయిన్ కనబడ్డారే గాని లేరు ఉన్నారు అంటే ఆ హీరో హీరోయిన్ కారణం ఎవరు అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పట్టాల్సి ఉంటుంది అక్కడ ఉన్న హీరోకి హీరోయిన్ కి అవేం అక్కర్లా అక్కడ ఉన్నట్టుగా కనబడుటాయే గాని ఉండడం లేదు కాబట్టి ఇప్పుడు ఆ సినిమా తెర మీద ఉండే హీరో హీరోయిన్స్ కి కారణం ఎవరు అంటే ఏం చెప్తారండి ఈ ప్రకాశమే కారణము ప్రకాశములోని హెచ్చు తగ్గుల వల్లే అలా కనపడుతోంది అరే అక్కడ హీరో హీరోయిన్ లేకుండా ఎలా కనపడుతోంది అంటే దట్ ఈస్ ది ఎలాబరేట్ ట్రిక్ ఆఫ్ ది సెన్సెస్ అన్ ది మైండ్ మనస్సు ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కలిసి అవి ఒక ఇంటాండమ్ వర్క్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ఐడియా ఒక దాన్ని మనకి అందజేస్తాయి ఆ మనస్సు మనకి ఇంద్రియాల సహకారంతో అందజేసేటువంటి భావం ఏదైతే కలదో అదియే సత్యం అని మనం స్వీకరించి దానికో పేరు పెట్టి ఇదే సత్యము అని అనుకుంటూ ఉన్నాం ఇప్పుడు హీరో అన్నారు హీరోయిన్ అన్నారు అది నామము తప్ప మరేమీ కాదు అక్కడ వస్తువు ఏం లేదు ఇప్పుడికే నామై వైతత్ అది నామము మాత్రమే అదేవిధంగా ఈ జగన్ ఇప్పుడు సినిమా గురించి చెప్పానంటే సినిమా తెర మీద నాకుండే ఆప్టిక్స్ బోధించడం కోసం చెప్పలేదు ఇదికే దృష్టాంతం మటుకే సినిమా తెర మీద ఉన్నది ఏది లేదు ఉన్నది ప్రకాశమే కానీ కనబడేది చాలా ఉంది అదేవిధంగా ఉన్నది ఆత్మ చైతన్య ప్రకాశము మాత్రమే మొత్తం జగత్తంతా కనబడుతోంది అదైతే ఈ కర్మ ఈ ద్రవ్యాలు ఈ కర్త తర్వాత కర్మ ఫలము స్వర్గము సుఖము దుఃఖము ఇవన్నీ ఏమిటండి ఇవన్నీ నామై వైతత్ కేవలము నామము మాత్రమే అంటే మనం ప్రపంచం అని ఏదైతే అంటున్నామో ఇది ఇట్ ఈస్ నాట్ ది వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అలా అనిపిస్తుంది వాస్తవంలో ప్రపంచం అని మనం ఏదైతే అంటున్నామో ఇట్ ఈస్ ది వరల్డ్ ఆఫ్ నేమ్స్ ఇది పద ప్రపంచం వర్ణనల ఇది అలా మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనం ముగ్గురవో నలుగురుమో కూర్చొని ఒక చర్చ చేశామనుకోండి ఏదో సం పాలిటిక్స్ కి సంబంధించిందో ఏదో ఒక ఇష్యూ మీద ఒక గంట సేపు చర్చించేసామనుకోండి ఇప్పుడు ఈ చర్చ మొత్తంలో ఉన్నదేమిటి అంటే పదములు ఆ పదముల ద్వారా ప్రకటింపబడే భావములు అభిప్రాయములు అవే ఉన్నాయి అక్కడ ఎరిగిన ఆ రంగంలో నలుగురు కూర్చుని చర్చించే సందర్భంలో ఏమున్నాయి పదములు పదముల చేతను ప్రకటమయ్యే భావజాలము అభిప్రాయాలు ఉన్నాయి ఉన్నదే కానీ చిత్రం ఏమవుతుందంటే మీరు సేపు పద పదప్రయోగం చేసి మాట్లాడేపటికి ఒక వెర్బల్ వరల్డ్ గెట్స్ క్రియేటెడ్ యూ విల్ బి క్రియేటింగ్ ఎ వెర్బల్ వరల్డ్ వెర్బల్ వరల్డ్ అంటే పదములకు ఆ ఉంటుంది ఆ పదాలనే అదే పనిగా ప్రయోగించి ప్రయోగించినప్పుడు వాటి కొత్త భావజాలను సృష్టింపబడుతుంది సృష్టింపబడి అదంతా కూడా సత్యము అని ఈ పదముల ద్వారా నిర్మాణమయ్యేటువంటి ప్రపంచం ఉన్నదే దాంట్లో వాస్తవికత ఏ సుపరామూ ఉండదు ఏ వాస్తవికత లేకున్నా అదంతా వాస్తవమా అన్నట్టుగా కనపడుతుంది ఇది ఇప్పుడు రాత్రి పదకొండింటికో పన్నెండింటికో ఇద్దరు ముగ్గురు కూర్చుని దెయ్యాలు భూతాలు పిశాచాలు అని ఒక అరగంట సేపు చర్చ చేశారనుకోండి అరగంట సేపు చర్చ అయ్యేప్పటికీ ఇప్పుడు పడుకున్నామని చెప్పేసి ఎవరికి వాళ్ళని అడుగు వాలుస్తారు వాళ్ళకి నడువు వాల్సినా కూడా చుట్టూ దెయ్యాలు భూతాలు పిశాచాలు ఉన్న భావన కలుగుతుంది ఎందుకంటే ఈ వర్ణ నేను ఊరికే ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఈ ఎప్పుడైతే పదాలని అదే పనిగా ప్రయోగించి వర్ణనలను చేసి భావాలని అభిప్రాయాలని సృష్టించి అలా బయటికి విసిరేస్తూ ఉంటారో అవి అవి యథార్థమనేటువంటి ఒక సంస్కారం బలంగా నిర్మాణం అయిపోతుంది ఒకే మాటను పదిసార్లు అంటే అది సత్యమా అన్నట్లు గోచరిస్తుంది గోబెల్ అని ఒక ఆయన ఉండేవాడు సెకండ్ వరల్డ్ వార్లో నాజీ జర్మనీలో హిట్లర్ తోపగాండా మినిస్టర్ కింద గోబెల్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన ఒక సిద్ధాంతం ఒకటి ప్రవచించి దాన్ని ఆచరణలో పెట్టాడు ఆయన ఏమన్నాడంటే ఒక అసత్యాన్ని తీసుకో ఒక బ్లాక్ లై పచ్చి అబద్ధం ఒకటి తీసుకో తీసుకుని దాన్ని సత్యమని ప్రచారం చేయడం ప్రారంభించారు రోజు ఓసారి రేడియోలో దాని గురించి చెప్తూ ఉన్నాం ఒక నెల అయ్యేప్పటికీ జనం కూడా దాన్ని సత్యంగా నమ్ముతారు అని చెప్పివాడా అని చెప్పి ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసి చూపించాడు హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ ఓడిపోతున్నా కూడా జర్మన్ ప్రజలు మనం నెగ్గుతున్నాము అని భావన చేసేవారు ఎందుకంటే సీక్రెట్ వెపన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం నెగ్గేస్తాం ఇంకా ఇంకా నెగ్గేస్తాం ఇంకా ప్రచారం చేస్తూ ఉండేవారు ఆఖరికి జర్మన్ ఫోర్సెస్ సరెండర్ అయిపోయాయని తెలిసినప్పుడు వీళ్ళు నమ్మలేకపోయారు ఇదంతా కూడా శత్రువుల ప్రోపకాండా తప్పిస్తే నిజం కాదని భ్రమలో ఉండిపోయారు అంతటి భయంకరమైన మాస్ హిస్టీరియాని హిప్నాసిస్ ని క్రియేట్ ఎందుకు చేశారంటే అలా చేయగలిగారంటే అదంతా కూడా పదముల మహిమ కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మన జీవితంలో కూడా మనము అదే పనిగా అయోగ్యములైన విషయాల గురించి చర్చ కూర్చుంటే ఆ చర్చ ద్వారా వాస్తవంగా లేనటువంటి ఒక కొన్ని అంశాలు ఉన్నట్లుగా మనకి భాషించడం ప్రారంభిస్తుంది అటువంటి ప్రమాదము ఉన్నది పదములలో అటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఇది ఈ జగత్ అన్నది పదముల ప్రపంచమే కానీ భావాలు అభిప్రాయాల ప్రపంచమే కానీ వాటి ఈ జగత్తునందు వాస్తవికత ఉన్నది అని మీరు అనుకోవటానికి వీర్లేదు పదములు వర్ణనల ద్వారా ఏది సృష్టింపబడుతుందో దాని యొక్క వాస్తవికత కేవలము ఇట్ ఈజ్ ఓన్లీ దట్ ఇట్ ఈజ్ యాజ్ రియల్ యాజ్ వర్డ్స్ నథింగ్ మోర్ దెన్ ైతత్ ఆ నామై వైతత్ అనే వాక్యం ఉన్నదే సనత్కుమార్ యొక్క వాక్యం దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా లోతైన అవగాహన ఉండాల్సి ఉంటుంది నామై వైతత్ ఇప్పుడు మన కలిసి కూర్చున్నాయి ఎవడో థర్డ్ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఆ మాట్లాడుకోవడంలో వాడు చాలా దుష్టు వాడు చాలా ఈ పని చేశాడు ఆ పని చేశాడు అని మనం ఒక అరగంట ఆ వ్యక్తి గురించి ఎవేవేవో పుకార్లు హియర్సే అన్ని చెప్పుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనం విడిపోయినప్పుడు మన మనస్సులో ఎంత దృఢమైన సంస్కారాలు పడిపోతాయంటే ఆ వ్యక్తి నిజంగా దుష్టుడనే ఒక దృఢమైన విశ్వాసం మన మనస్సులో నిర్మాణమైపోతుంది ఆ తర్వాత సత్యము ఆ అభిప్రాయానికి పూర్తిగా భిన్నంగా ఉన్నా కూడా మనము మనకున్న అభిప్రాయంలోనే మనం బతికేస్తాం కానీ సత్యాన్ని తెలుసుకోవటానికి కష్టమైపోతుంది కాబట్టి పదముల ప్రపంచము మనము వీ లివ్ ఇన్ కాన్సెప్చువల్ ప్రెజెన్స్ అంటే పదముల ద్వారా భావజాలాన్ని సృష్టించుకుని ఆ భావజాలమునే బందీ దాంట్లోనే బందీ అయిపోయి మనం బ్రతుకుతూ ఉంటాం సో ఎప్పటికీ కూడా ఏవో కొన్ని భావాలు అభిప్రాయాలు ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ అంటారు అవి ఎన్నటికీ సత్యం కాకాలదు ఎందుకంటే ప్రతి భావాన్ని ప్రతి అభిప్రాయాన్ని ఒక శబ్దరూపంగా మీరు ప్రకటన చేయగలుగుతారు కాబట్టి నా శబ్ద ప్రపంచాన్ని శబ్దజాలాన్ని ఉపయోగించి మీరు ప్రకటించే భావజాలం ఏదైతే కలదో అది ఇట్ ఈస్ కిన్ డీప్ దానికి వాస్తవికత ఉండదు కాబట్టి నామై వైత ఈ శాస్త్రాలన్నీ కూడా ఈ అనాత్మ శాస్త్రములన్నీ కూడా కేవలము నామ మాత్రమే శబ్దజాలముతోటి సృష్టించేటువంటి భావజాలము అభిప్రాయ సందోహం తప్పిస్తే వాస్తవికత వాటి ఎందు ఉండదు నామై వైత ఋగ్వేద యజుర్వేద సామవేద చతుర్థ ఆథర్వణ అథర్వణవేదం అంటే కర్మకాండ భాగాన్ని గురించి చెప్తున్నారు మరి ఉపనిషత్తులో ఉన్నాం కదండి అసలు హిందూ తత్వశాస్త్రం యొక్క విశిష్టత ఏమిటంటే ప్రపంచంలో తాము చెప్పిన రెలిజియస్ ప్రిన్సిపుల్స్ ని తామే నిరాకరించేటువంటి తత్వశాస్త్రం ఎక్కడైనా ఉందంటే అది హిందూ తత్వశాస్త్రం ఇంకెక్కడా లేదు మరో చోట్లేదు దట్ ఈజ్ ఇట్స్ గ్రేట్నెస్ సో ఇట్ ట్రాన్సెన్స్ ఇట్స్ ఓన్ రిలీజియన్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ హిందూ ధర్మం దెర్ ఈస్ నో అదర్ రిలీజియన్ ఆఫ్ దట్ కైండ్ ఎందుకంటే ఒక రిలీజియస్ స్ట్రక్చర్ ని మీరు ఎప్పుడైతే నిర్మాణం చేసి పెట్టారో ఆ స్ట్రక్చర్ రియల్ దాన్ని వీడే నిర్మాణం చేస్తుంది ఒక స్టక్చర్ ని ఒక తంత్రాన్ని వీడు నిర్మాణం చేస్తుంది మానవుని యొక్క మస్తిష్కం నుంచి ఒక తంత్రం నిర్మాణం అవుతుంది ఒక మానవుడు కాకపోతే కొన్ని నలుగురు ఐదు జనరేషన్స్ కలిపి ఒక తంత్రాన్ని నిర్మాణం అవుతుంది అది మానవుని మస్తిష్కం నుంచే ఆవిర్భవించిన తంత్రం కానీ అదే సత్యము అనే భావనలో మనిషి బతుకుతాడు ఎందుకంటే మనిషి తన భావజాలానికి తాను బందీ అయ్యి బతుకుతూ ఉంటాడు కాబట్టి అది అది సత్యం కాదు అని తెలియడానికి చాలా ధైర్య సాహసాలు ఉన్నాయి ఇది పర్సన్ వస్తుంది పర్సన్ అప్పుడే తన భావజాలాన్ని తాను త్రోసిపుచ్చగలుగుతాడు కాబట్టి ఎదరవాళ్ళు చెప్పిన దాన్ని తిరస్కరించటానికి కొద్దిగా తెలివితేటలు ఒక్కర్లేదు ధైర్య సాహసాలు ఒక్కర్లేదు సరే తనలో భావజాలాన్ని తాను అధిగమించగలగాలి అంటే వాడు చాలా ధీర పురుషుడై ఉండాలి అంచేతనే వేదాంతంలో మీకు సర్వత్రా కూడా ధీర అనే పదం వేస్తూ సో ధీర ధీర అనే పదం తరచుగా వస్తుంది ధీరమే ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు ధీరుడు అంటే పాతి ఇది ధీర బుద్ధి ఎందు వివేక బలం గలవాడు అనే అర్థం ఎలాగో ఉన్నది అంతేకాకుండా కరేజియస్ కర్సన్ కూడా తనకుండే భావజాలానికి తాను భయపడిపోతూ ఈ భావజాలాన్ని కాదంటే ఏం ఏ దేవతలు వచ్చి నన్ను హింస పెట్టేస్తారో అని అలా ఆ తనకున్న భావజాలాన్నించి తానే బయటపడలేదు అంచేతనే మన్ని బంధించేటువంటివి మనకున్నటువంటి భావాలు అభిప్రాయాలు అవి మాత్రమే మనల్ని బంధిస్తాయి అని ఈ సత్యాన్ని బాగా గట్టిగా గుర్తించాల్సి ఉంటుంది సో అంచేతనే ఉపనిషత్తుల్లో చేసేటువంటి ఈ వాక్య ఏవైతే ఉంటాయో ఇవి చాలా రివల్యూషనరీగా ఉంటాయి మామూలుగా నార్మల్గా సోషల్ లెవెల్లో యాక్సెప్టెడ్ సిస్టమ్స్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రోషిపుచ్చేటువంటి విధంగా ఉంటాయి దానికి మనస్సు సంసిద్ధమైనప్పుడు మాత్రమే వాడు ఉపనిషద్ విజ్ఞానానికి అర్హుడవుతాడు ఎందుకంటే पदम तो पद प्रयोग पदमे वाक्यमें पदम समे वाक्यम वीर वाक्य प्रयोग देश प्रकटिस्ो अब भाव और अभिप्रा तपिस्टे सत्यम एनकी का अ सत्यमेल सत्यमंटे त्रिकाल अबाधि सत्यमें अचेतने सत्य दी मौनमे उ అవచనైవ ప్రోవాచ్య అనే ఒక ఉపనిషత్తులో వస్తుంది ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండడం ద్వారానే మీరు సత్యాన్ని ప్రకటించగలుగుతారు మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అయితే మరి మీరిప్పుడు చేస్తున్న ఘనకార్యం ఏమిటి ఇక్కడ చేస్తు ఈ ఉపనిషత్తులలో ఉండేటువంటి పదప్రయోగం ఏదైతే ఉంటుందో ఇది ఇంతకు ముందున్న స్ట్రక్చర్ ని ఒక భావజాలాన్ని బలపరిచీదిగాను లేక ఆ భావజాలాన్ని మరో భావజాలంతో రిప్లేస్ చేసేదిగానో ఎన్నడూ ఉండదు ఉపనిషత్ ప్రవచనం ఎప్పుడూ అలా ఉండదు అంచేతనే వేదాంత పాఠంలో క్లాస్లో మీకు కొత్త భావజాలాన్ని అందజేసే ప్రయత్నం ఎన్నడూ జరగదు ఉన్న భావాలనన్నిటినీ త్రోసిపుచ్చటమే జరుగుతుంది ఇక్కడ తప్పిస్తే పాజిటివ్ గా చెప్పేదేముండదు సో మనకుండేటువంటి ఈ అభిప్రాయాలు భావాలు కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ అంటారే అవన్నిటినీ కూడా ఉటంకించి వాటన్నిటినీ త్రోసిపుచ్చుతో ఒక ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అది ఇవ్వబడుతుంది ఆ ఫ్రీడంలో వ్యక్తి తన స్వరూపాన్ని తానే దర్శించి మౌనంగా ఉండిపోతాడు అది వేదాంత బోధ యొక్క తాత్పర్యం అంచేతనే మొత్తం సాహిత్యం అయితే ఉన్నదో రిస్సాహిత్యం సెక్యులర్ సాహిత్యం ఎంతటి సాహిత్యమైతే ఉన్నదో లిటరేచర్ ఎంతైతే ఉన్నదో అంతటి లిటరేచర్ ని ఉటంకించి ఉపలక్షణం ద్వారా కొన్నేవో చెప్తారు చెప్పడమే మనం ఒట్లో ఇముడ్చుకోవాలి అవన్నిటినీ కూడా ఒక గ్రూప్ కింద చేసి అల్టిమేట్లీ మామై వైత ఇదంతా కూడా ఒక పద ప్రపంచమే తప్పిస్తే వర్ణనల ప్రపంచమే తప్పిస్తే సత్యమంతా దీంట్లో ఇమిడి ఉందని మాత్రం నీవు అనుకోవద్దు అని చెప్తున్నాడాయన సో ఆ లిస్టులో ఏమున్నాయంటే నాలుగు వేదాలు అంటే కర్మకాండ భాగమంతా కూడా వచ్చేస్తుంది తర్వాత ఇతిహాస పురాణ పంచమహద వేదము భారతము భారతాన్ని ఐదవ వేదంగా తీసుకోండి లేకపోతే ఉపనిషత్తుల భాగంలో ఉన్నాం కనుక వేదంలోనే బ్రాహ్మణ భాగంలో పురాణములు ఇతిహాసంలోనేవి వేదంలోనే భాగంగా ఉంటాయి బ్రాహ్మణాల్లో ఉంటాయండి వాటిని ఐదవ భాగంగా తీసుకోవచ్చు ఆ తర్వాత వేదానాం వేద అంటే వ్యాకరణ శాస్త్రము ్రియ అంటే శ్రాద్ధకల్పము రాశి అంటే గణితము దైవ అంటే ఎస్ట్రానమీ జ్యోతిషము తర్వాత నిధి అంటే నిధి శాస్త్రము మినరాలజీ వాకోవాక్యం అంటే తర్కశాస్త్రము ఇండియన్ లాజిక్స్ ఇదంతా మనం చూశాము సో ఏకాయనం అంటే నీతి శాస్త్రము దేవ విద్య దేవవిద్య అంటే ఏమిటనుకున్నాను ఇదిగా ఒక్కసారి గుర్తు చేసుకున్నాను అంటే దేవవిద్య అంటే వేదమే దేవ విద్య నిరుక్తం ఓకే నిరుక్త అని లెక్సికన్ నిఘంటు విజ్ఞానము తర్వాత బ్రహ్మ విద్య అంటే వేదాంగాలలో మూడు వచ్చాయి ఆ రాణి మూడును శిక్షాకల్పము ఛందస్సు అవి భూత విద్య అంటే పంచభూతములకు సంబంధించిన విద్య క్షత్ర విద్య అంటే ఆర్చరీ తర్వాత లాజిస్టిక్స్ ఆఫ్ ఆర్మీ అట్సెట్రా నక్షత్ర అంటే నక్షత్రములు రాసులు వాటికి సంబంధించిన సమాచారము సర్ప విద్య అంటే గానుడము దేవజన విద్య అంటే ఈ దేవజములు ఉన్నారు చూడండి హాలీవుడ్ బాలీవుడ్ బాబుతో సో పెర్ఫ్యూమరీ డాన్స్ డ్రామా మ్యూజిక్ ఎట్సెట్రా ఇదంతా ఈ విద్యలన్నీ కూడా నామైవై ఇదంతా కూడా యథార్థమైన తత్వం అని అనుకోరాదు అది ఫినామినల్ యూనివర్స్ అంటారు జగత్ గచ్చతీది జగత్ అది నిరంత్ ఇన్ఫ్లక్స్ ఎవర్ చేంజింగ్ ఇప్పుడు నిరంతరంగా మారిపోతూ ఉన్న దాంట్లో తత్వం మీకు ఎక్కడ కనపడుతుందండి ఇప్పుడు నిరంతరంగా మారిపోతూ ఉంటుందండి అది అది ఫలానా అని ఎలా చెప్పగలుగుతారండి సినిమా తెర మీద అదిగో ఫలానా మీరు అది లోపల అది మారిపోయి ఇంకోటి వస్తుంది ఇదిగో ఇది ఫలానా మీరు అయ్యి లోపల అది మారిపోయి ఇంకోటి వస్తుంది దీంట్లో ఇప్పుడు ఫలానా ఏది చెప్పగలుగుతారు ఫలానా చెప్పి ఏమీ లేదు అక్కడ కేవలము ప్రకాశించే తెర అని చెప్తే బస్ యూ స్టే దే యూ హెవ్ రీచ్డ్ దూట్ అంటే ఇంకా అంతకుమించి అక్కడ ట్రూట్ ఏం లేదు మీరు మూడు గంటల సేపు కూర్చుని ఎన్నెన్నో ఘట్టాలను చూసినా వాటిల్లో ఇదిగో ఇది ఫలానా అని నిర్దేశించి చెప్పదగ్గది ఏదీ లేదు కేవలము ప్రకాశించే తెర ప్రకాశించే తెర అంటే తెర సత్ ప్రకాశించే చిత్ సచిత్ సో యూ నీడ్ సచిత్ బియింగ్ విచ్ షైన్స్ యా నోయింగ్ అది కావాల్సి ఉంటుంది లేకపోతే అదే అధిష్టానం అధిష్టానం ఎప్పుడు సచ్చిత్ అవుతుంది అంటే ప్రకాశించే తెర కేవలం ఉత్తి తెర అయితే కుదరదు ప్రకాశించే తెర సచిత్ యొక్క అధిష్టానం అదేవిధంగా మనం జగత్తును చూస్తున్నాము ఇది కూడా చాలా పరిశీలించి తెలుసుకోదగిన విషయం సో ఇప్పుడు ఘటాన్ని నేను చూస్తున్నాను ఇప్పుడు ఈ ఘటమోనే ఒక వస్తువుగా ఉన్న వస్తువు నాకంటే బాహ్యమునందు ఉన్నది అన్నట్టుగా నేను చూస్తాను ఇది ఇట్ ఈస్ ఎన్ ఎలాబరేట్ అండ్ డెడ్లీ డెల్యూషన్ డిల్యూషన్ ఇట్ దాంట్లో ఏమీ వాస్తవం లేదు ఎందుకంటే ఘటము ఘటంగా ఉన్నట్లయితే నేను చూడడమే తటస్థపడదు ఇది మీకు నేను చాలాసార్లు మనం చేశాను ఇప్పుడు ఇలా ఏదైనా ఆటంకం ఉన్నట్లయితే చూడడానికి అవకాశమే లేదు ఇప్పుడు ఎందుకంటే ఘటం ఉంటే సరిపడదు ఆ ఘటము బుద్ధ్యారూఢము కావాలి ఇట్ హ్యాస్ టు బి లోడెడ్ ఇన్ టు ది మైండ్ ఆ మెంటల్ స్పేస్ లో అది ఆరూఢం కావాలి లోడ్ అవ్వాలి మెంటల్ స్పేస్ లోడ్ అయినప్పుడు మాత్రమే మీకు ఘటజ్ఞానం కలుగుతుంది కాబట్టి ఘటాన్ని మీరు చూస్తున్నారు అంటే వాస్తవంగా బయట నుండే ఘటాన్ని చూస్తున్నాను అని మీరు అనుకుంటున్నారే కానీ బయట నుండే ఘటాన్ని చూడడం సంభవమే కాదు కేవలము బయట ఏదుందో అది ఉంది దాని దాని కారణంగా కొన్ని ఆప్టికల్ సెన్సేషన్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి మీరు ఆప్టికల్ సెన్సేషన్స్ ని మాత్రమే దర్శిస్తారు వాట్ ఆల్ యూ పెర్సీవీజ్ ఓన్లీ ది సెన్సరీ పర్సెప్షన్స్ సెన్సరీ సెన్సేషన్స్ ఉంటాయి ఆ నెర్వ్ సెన్సేషన్స్ వాటిని మాత్రమే మనం తెలుసుకుంటూ ఉంటాం తప్పిస్తే బయట నున్న దానిని తెలుసుకోవటం అనే ప్రసక్తి లేదు కానీ ఇట్స్ ఇట్స్ ఇట్స్ ఎ రిలాబరేట్ ట్రిక్ అంటే ఏమిటి నాకంటే భిన్నంగా బయట ఉన్నది అనే జ్ఞానం మనకు కలుగుతూ ఉంటుంది ఆ విధంగా శిశువు శేష బాల్యం నుంచి కూడా ఆ మనస్సులో అటువంటి సంస్కారం నిర్మాణమై ఉంటుంది బాల్యం నుంచి మనం నిర్మాణం చేసుకున్న సంస్కారమే సత్యమనే ఒక భ్రాంతిలో మనం బతుకుతూ ఉంటాం కాబట్టి జగత్తు అనేది వాస్తవంగా యథార్థంగా ఏ రూపంలో కనబడుతోందో ఆ రూపంలో ఉన్నది అని మాత్రం అనుకోవడానికి ఇట్స్ ఏ ఫినామినల్ యూనివర్స్ ఇట్ ఈజ్ ఎవర్ ఇన్ ఫ్లెక్స్ కాన్స్టెంట్లీ చేంజింగ్ యూనివర్స్ అయితే మనం ఏం చేస్తామంటే కనపడేదానికి ఒక నామాన్ని పెడతాం నామకరణం చేస్తాం ఎప్పుడైతే నామకరణం చేసేమో అది యథార్థమా అనే భ్రాంతి ఒకటి కలుగుతూ ఉంటుంది కాబట్టి కనబడేది సత్యం కాదు ఏ అధిష్టానంలో కనబడుతోందో అదే సత్యం అదొకటి తెలుసుకోవటానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది అదొకటి తెలుసు తర్వాత మీరు చూస్తున్నాను నేను ఘటాన్ని చూస్తున్నాను అన్నప్పుడు చూసేవాడను నేను చూడబడేది ఘటము అనే ఒక విభాగము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కూడా మనకు అనుభవానికి వస్తూ ఆ అనుభవం కూడా తప్పే వాస్తవంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏది చూడబడుతోందో ఎవడు చూస్తున్నాడో దేనితో చూస్తున్నాడో అంటే ప్రమాత ప్రమాణము ప్రమేయము ఈ మూడు కూడా ఒకే ఆత్మతత్వమునందు భిన్నములాయన్నట్లు భాషిస్తున్నాయి తప్పిస్తే ఆ భేదము కూడా యథార్థం కాదు సరే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కూడా యథార్థం కాదు కాబట్టి సత్యము ఈ తీరులో ఉన్నప్పుడు మనం ఈ డివిజన్ అంతా సత్యం ఆ బయట కనపడేవన్నీ యథార్థములు అనుకుని వాటికి నామకరణం చేసి వాటి ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసి అలా చేసుకుంటూ పోతే అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా సత్యమా అనే ఒక భ్రమ కలుగుతుంది ముఖ్యంగా పదముల వర్ణనలు అటువంటి భ్రమని కలిగిస్తాయి కాబట్టి అది నువ్వు తెలుసుకో నామై వైకత్ ఈ సమాచారం అంతా కూడా కేవలము నామ మాత్రమే దాంట్లో ఏమి సారము లేదు నిస్సారము నామ మాత్రమే అని నామై వైకత్ ఏతత్ నామ ఉపాస్వేతి అయితే ఇప్పుడు ఏం చేయాలి ఈ నామ అది కానవచ్చేదే కానీ యథార్థం కాదు కదా మరి దాని విషయంలో ఇప్పుడు మనం చేయాల్సింది ఏముంది అంటే ఇప్పుడు చూడ్డం మానేసేయాల కళ్ళు మూసుకుని చూడడం మానేసేయాల అక్కర్లా నువ్వు చూస్తూ ఉండు ఇంద్రియాలతోటి ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాము మనస్సుతోటి తెలుసుకుంటూ ఉంటాము ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కానీ ఇదంతా నామ దీని యొక్క వాస్తవికత ఆ లేదు ఈ నామరూపాలకు అధిష్టానంగా ఉండే ఏ చైతన్యము గలదో యథార్థము అని నీవు భావన చేయుము ఉపాసన చేయుము అంటే భావన చేయుము ఆ విధంగా నీవు భావన చేసినట్లయితే ఈ నామరూపాత్మకమైన జగత్తు బంధించదు ఆ విధంగా భావన చేయటం చెతగాక ఈ నామ నామచేత నిర్దేశించబడే రూపము ఇవి యథార్థములు అనే భావన తోటి కనుక ముందుకు అడుగు వేసినట్లయితే మనము జీవితంలో భంగపాటు చెందక తప్పదు ఎందుకంటే అసత్యము అసత్యంలో పయనిచ్చుకున్నప్పుడు అల్టిమేట్ గా మనం దాని నుంచి పొందగలిగేదేమీ ఉండదు ఇవే భాష్యకారులు స్థల సంగ్రహంగా చెప్తారు అందాము నామవారుగ్వేదర్వేదై తత్ ఋగ్వేద యజుర్వేద కర్మకాండ భాగం చెప్తున్నారు ఎందుకంటే కర్మకాండ భాగాన్నే తీసుకొచ్చి నామైవైతని త్రోసిపుచ్చిన సందర్భంలో ఇంకొక లౌకికమైన విషయాలని త్రోసిపుచ్చడం అది ఒక ప్రత్యేక ప్రయత్నమే చేయనక్కర్లేదు సో ఏమవుతుందంటే మనము పదాలని ప్రయోగించుకుంటూ పోతాం కొన్ని పదాలను మీరు ఎప్పుడైతే ప్రయోగిస్తారో కొన్ని పదాలు మరికొన్ని పదాలని సృష్టిస్తాయి ఆ మరికొన్ని పదాలు ఇంకో కొన్ని సృష్టిస్తాయి అలాలలా సృష్టించుకుంటూ పోతాయి నేనప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్ అవ్వడం ప్రారంభించామనుకోండి సో ఈ రోజు న్యూస్ చదువుతాం మళ్లీ రేపు న్యూస్ చదువుతాం ఈ రోజు న్యూస్ మీద డెవలప్మెంట్ కొంత కొన్ని కొన్ని అబ్సొల్యూట్లీ న్యూ విషయాలు కొత్త విషయాలు కొన్ని కొన్ని ఈ రోజు న్యూస్ మీద డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి అవలాగా డెవలప్ అవుతూ ఉంటాయి అలా అలలా డెవలప్ అవుతూ ఉంటాయి అల్టిమేట్గా మీరు జాగ్రత్తగా కూర్చొని ఆలోచించినట్లయితే లోతుగా మీరు పరిశీలించినట్లయితే ఈ పదములు మరికొన్ని పదములు మరికొన్ని పదములు ఇవన్నీ కలిపి సృష్టించినటువంటి ఒక అనొక ఒక వరల్డ్ ఒకదాన్ని ఆ ప్రపంచం వాస్తవంగా ఉండదు దట్ హ్యాజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్ అటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తాయి గ్రౌండ్ మీద ఎగ్జిస్టెన్స్ ఉండదు మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా ఆలోచించి చూడండి సో కాబట్టి పదములు మరికొన్ని పదాలను సృష్టిస్తూ ఉండడం అవి మరికొన్ని పదాలను సృష్టించడం పదములన్నీ కలిసి ఒక ఒక స్ట్రక్చర్ ని ఒక రచనని చేసి పెడతాయి ఆ రచన సత్యమా అన్నట్లు అనిపిస్తుంది ఆ రచనలో రచ సంరచన ఆ స్ట్రక్చర్ మీరు కొంత ఇన్వెస్ట్ చేశారనుకోండి ఇమోషనల్ ఇన్వెస్ట్ ఇమోషనల్స్ ఇమోషన్స్ ని ఇన్వెస్ట్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే దాని ఎందుండే భావన మరింత దృఢమవుతుంది అది అసత్యము అని తెలుసుకోవటానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది సో ఆ విధంగా లాల లాల పదాలని ముఖ్యంగా మన రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే పద ప్రయోగాల్ని చేసేసుకుంటూ అలా ఒక విడ్డూరమైన ప్రపంచాన్ని ఒకదాన్ని సృష్టిస్తారు ఆ ప్రపంచం రాజకీయ వార్తలలో తప్పింకెక్కడా ఉండదా ప్రపంచం గ్రౌండ్ లెవెల్లో ఉండదా ప్రపంచం గ్రౌండ్ లెవెల్లో ఇంకేదో ప్రపంచం ఉంటుంది ఇంకెవో ఇష్యూస్ ఉంటాయి ఇంకెవో సిచ్యువేషన్స్ ఉంటాయి రాజకీయ నాయకుల పదం పదజాలం ద్వారా సృష్టింపబడే ప్రపంచం అది చాలా విడ్డూరమైన ప్రపంచం దానికి ఏమీ వాస్తవికత ఉండదు అదొకటి చాలా గమనించదగ్గ విషయం సో ఈ విధంగా అది లౌకిక విషయమే అధ్యా రెలిజియన్ లో కూడా అదే పరిస్థితి ఉంటుంది విలుజయంలో కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది ఉదాహరణకి నన్ను ఒక ఆయన అడిగారు ఏమండి విష్ణు గొప్ప శివుడు గొప్ప అని అడిగారు ఆయన ఆ ప్రశ్న వేశారంటే దాని వెనుక ఉండే భావజాలము ఆ భావజాలాన్ని సృష్టించిన పదజాలము అదంతా మీరు మనసులో పెట్టుకుని మీరు మీరు ఆయన అంత ఆలోచన చేయలేరు ఆయన చాంద్రో పాఠం విన్నవాడు కాదు అంత లోతైన ఆలోచన ఆయన చేయలేడు మీరు చేయగలగా అంటే ఏమిటనమాట ఇప్పుడు శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని ఆయన అడిగాడంటే హీ హ్యాజ్ ఆల్రెడీ టేకెన్ సో మెనీ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అండ్ వాట్ ఈస్ ది బెస్ట్ నేనేం సమాధానం చెప్పానో చెప్పమంటారా ఆయనకి నేను చెప్పిన సమాధానం కనుక ఆయన జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తే ఆయన ఏ అంశాలనైతే ఆల్రెడీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అవి వాస్తవములని ఎప్పుడైతే నిశ్చయం నిర్ణయం చేసి ఆ నిర్ణయాలన్నీ షేక్ అయిపోతాయి నేనేం చెప్పానంటే చూడండి నేను కానీ మన ఆయన గారు కానీ నాకు తెలిసి మా ఫ్యామిలీలో పద్నాలుగు తరాల వాళ్ళు ఎవళ్ళు కూడా ఇటు శివుణ్ణి కలిసిన పాపాన్ని పోలేదు అటు విష్ణువుని కలిసిన పాపాన్ని పోలేదు ఏ ఒక్కరిని వాళ్ళు చూసిన పాపాన్ని పోలేదు నేను నేను కాని మా పెద్దలు కానీ పద్నాలుగు తరాల వరకు చతుర్దశ పూర్వేశామలా సప్త పూర్వేశాము సప్త పరేశామని ఏదో కదా సో కాబట్టి నేను ఎలా చెప్పగలుగుతాను మీకు శివుణ్ణో విష్ణువునో ఇద్దరిలో ఏ ఒక్కరినో సరి చూస్తే కూడా సరిపడదు ఇద్దరినీ కూడా చూసుకుండాలి చూసుంటే చెప్పగలుగుతాడు లేకపోతే ఎలా చెప్పగలుగుతాను నేను వీడిని చూడలేదు వాడిని వారిని చూడలేదు కాబట్టి నేను మీ ఇష్యూ సెటిల్ చేయలేనండి అని చెప్పాను ఆయన ఎవటాడని ఏదో అనుకుని లేచక్కకపోయాడు చూడండి ఆ కృష్ణ వెనుక ఉండే భావజాలము ఆ భావజాలాన్ని సృష్టించిన పదజాలము అవన్నీ మళ్ళీ దానికి మీరు పురాణాలను కూడా కొటేషన్ గా ఇవ్వచ్చు పురాణం అంటే వ్యాసుడు రాసేయడం అనొచ్చు పురాణం అంతా వ్యాసుడు రాసేయడని చెప్పడానికి వీర్లేదు వ్యాసుడు అనేది కూడా ఒక ఒక జంబో జట్టు లాంటిదా అది దానికి ఒక వ్యవస్థితమైనటువంటి పరిస్థితి కనపడం ఇదంతా లోతుల్లోకి వెళ్తే అంతా ఇబ్బందే ఇంకా నేను ఇంకా ఇలాగే మాట్లాడడం ప్రారంభిస్తే ఇట్ మే ఇట్ మే హర్ట్ ఎఫ్యూ సెంటిమెంట్స్ ఆల్సో సో నామై వైతత్ ఇదంతా కూడా నామ మాత్రమే పదముల గారడీ తప్ప దాంట్లో వాస్తవికత చాలా అరుదుగా ఉంటుంది ఈ వాస్తవికతలో కూడా కేవలము ప్రాతిభాషికం అక్కడ ఊరికే క్రియ పదములు మనస్సు కలిపి సృష్టించింది తప్ప సత్యం సుతరాము లేదనేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది ఎంతో కొంత వ్యావహారిక సత్యత్వం ఉన్న పరిస్థితి కూడా మీరు తీసుకుంటే అంటే ఉదాహరణకి కొన్ని పదములతోటి సృష్టించిన ప్రపంచం వాస్తవంగా సమాజంలో గ్రౌండ్ లో ఉందని మీరు అనుకున్నప్పుడు కూడా అది కూడా ఫినామినల్ వరల్డ్ అవుతుంది తప్పిస్తే దానికి కూడా యథార్థతమే వాస్తవికతని ఎన్నడూ అంగీకరించడానికి వీల్లేదు అది కూడా మిథ్యం సో ఇప్పుడు ఇది ఎలాగంటే సినిమా తెర మీద మీరు గంట రెండు గంటల్లో ఏది చూశారో అది మిథ్య అంతేకాదు బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మరణించే వరకు మనం జీవితమని ఏదైతే అనుకున్నామో అది కూడా ఇట్స్ ఏ ఇట్స్ ఏ ప్యాషన్ షో ఇట్స్ ఏ లాంగ్ డ్రీమ్ కాబట్టి అది కూడా వాస్తవికతకి దూరమే మరైతే ఇంక జీవితంలో సత్యం ఏమిటండి ఇప్పుడు బాల్యం ఉన్నది మీకు బాల్యాన్ని మీరు గుర్తు చేసుకో మహాత్ములు నన్ను అనేవారు మీకు జీవితంలో జరిగేటువంటి జాగ్రత్త వ్యవస్థ అంతా కూడా ఇది కూడా స్వప్నము వంటిదే అని చెప్తే అది మనస్ మనస్సుకి రాదు కాబట్టి ఆయన ఏమనేవారంటే నువ్వు పని చేయ బాగా వెనక్కి వెళ్ళి బాల్యాన్ని గుర్తు తెచ్చుకో మీ హై డేస్ గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఆ స్కూల్ డేస్ సరి ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ ఏ డ్రీమ్ అని నీకు నువ్వు ప్రశ్న వేసుకో ఎస్ఎల్సీ రిజిస్టర్ ఎదుగుదల పెట్టిన ప్రశ్న వేస్తే అది సత్యవర్తిష్ణ అలా కాదు జస్ట్ అంతరంగంలో ఒక విచారం ఆత్మ విచారం నా బాల్యము ఈజ్ ఇట్ ఏ డ్రీమ్ ఆర్ ఈజ్ ఇట్ రియల్ అని ఒక వేదాంతపు ధోరణిలో మీరు ప్రశ్న వేసుకున్నట్లయితే మీకే తెలిసిపోతుంది ఇట్ ఈజ్ ఏ డ్రీమ్ సో లైఫ్ ఈజ్ ఏ లాంగ్ డ్రీమ్ కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఉన్నదని అనిపించేది కూడా అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ నో రియాలిటీ కాబట్టి నామై వైతత్ ఆ సత్యాన్ని తెలుసుకుని తర్వాత ఏమను చెప్తున్నారంటే నామోపాస్వ బ్రహ్మేతి బ్రహ్మబుద్ధ్య ఈ నామ ఇది సత్యం కాదు ఈ నామ రూపాలకి మూలంలో ఉండేటువంటి ఆ అఖండ సత్త దానికి బ్రహ్మ పేరు అది ఏ యథార్థము దానినే నీవు భావన చేయవలసింది అని చెప్తున్నారు ఇది రేపు కంటిన్యూ చేద్దాం ూర్ణముముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతిశాంతిశాంతి హరి శ్రీగురుభ్యో నమ హరి ఓం త శ్రీకృష్ణార్పణమస్తు ఇయమ్ ఫత్సేవాకి సంబంధించిన